పరిషదు ప్రేమ తండ్రి గొప్ప రాజా గొప్ప ప్రభావం కొందనాల తండ్రి ఇంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నెల రాజా అదేవిధంగా నాయన మరి పొద్దున్న నుంచి ఇప్పుడు కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా సయ్యా మరి లోకమంత గల్బిలుగా ఉన్న తండ్రి ప్రభా ఇక్కడి అడజడ ఉన్న తండ్రి ప్రభ మరి చర్చలు చర్చలు కొట్లాడుకుంటున్నాయి తండ్రి ప్రభా అలాంటి సిచ్యువేషన్ లో మేము ఉన్నంత్రి నాయన ఎస్సే ప్రభ మరి ప్రభ పోలీసు వాళ్ళు చేస్తున్నారు తండ్రి ప్రభ అలాంటి మేమే చేసుకుంటున్నాం తండ్రి మా తప్పుదం వల్ల నేను మమ్మల్ని క్షమించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మా దేశం పట్ల ఇతర దేశాల పట్ల క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి మేమే పాపం కోరుకొని తెచ్చుకుంటున్నాం తండ్రి మమ్మల్ని క్షమించి ప్రభ మంచి మార్గలను నడి నడిపించమని తండ్రి మా రాజకీయ నాయకుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి కూడా మంచి మార్గం నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా నేను ఎస్తే వ్యాక్సిన్ కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం దించండి ఎవరైతే తీసుకుని ఉన్న బిడ్డలు ప్రభా వాళ్ళ కుటుంబాల్లో నేను మంచి ఆరోగ్యాన్ని దయించమని కోరుకుంటున్నాం తండ్రి మరి ప్రభ కంటిన్యూగా ప్రార్థన ఆఫ్టర్నూన్ ప్రార్థన జరుగుతుండేగా ప్రభా ఏసా మేము దినదినం నేర్చుకుంటున్నాగా ప్రభా నీ వాక్యము నేను వేసాం నీ వాక్యం పట్ల ప్రేమ చూపించి ప్రభా నీకు విధేయతగా ఉండి ప్రభా మేము నడుచుకొని ప్రభా ముందుకు వెళ్ళటకు శాంతి ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను వేసే ప్రభా మరి ప్రార్థన అంతటిలో ప్రభా మీరు మేము పొంది నైనా వేసే ప్రభా పాఠల ద్వారా వాక్యం ద్వారా నేను వేసే ప్రభా మీకు చేయక అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా మరి ఎవరు చెప్పినా కానీ నేను వేసే ప్రభావం మా హృదయాలకు తాకి నైనా వేసే ప్రభావం మేము నేర్చుకుంటా శాంతి ఇచ్చాను మా తప్పులు దిద్దుకుంటకు ప్రభావం మాకు మా శరీరాన్ని కరెక్ట్ చేసుకుంటాకు నైనా వేసే మీ ప్రార్థనలు అవసరం తండ్రి నైన్ వేసే ప్రభా ప్రార్థన విచ్చే అప్పగిస్తూ రాబోయే అంతట్లో మీరు తోడు నీడుగా ఉంటారని ఏసుక్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గమ్యం చేదాలని నితో ఉండాలని పగలురేయి పరవతించాలని ఇంగి నెల కను మరగై శాశ్వత జీవము పొందాలని తగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రి భూమి అంతా తిరిగి జగమంత నాడీ నీ జ్ఞానమునకు స్పందించాలని నాకున్న సమస్తం ఇచ్చించి నీ ప్రేమ ఎంత కొలవాలని భూమి అంతా తిరిగి జగమంత నాడీ నీ జ్ఞానమునకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం ఎచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని తో ఉండాలని పగలుడేయి పరవసించాలని అది ఎంత ఏతులో ఉందో అది ఎంత లోతులో ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏం మాట్లాడుతుందో తగ్గిపోతున్నాను నిన్ను చూడాలని నీరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నీరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని అగలు Paravasin Chalani Alaleno Rekina Ashramaleno Varchina Siramuvanchisahin Chalani Alaleno Rekina Ashramaleno Varchina Siramuvanchisahin Chalani వేదన బాధలు గుండెలు పిందిన నీదు సిలువే మోయాలని వేదన బాధలు గుండెలు పిండిన నీదు సిలువే మోయాలని నా గుండెకోబెలలోనా నిన్నేనే ప్రతిష్ఠించి సేవలోనే ఇలా నాతోక శ్వాసము విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నీరు చేస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నీరు చేస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురే పరవశించాలని కను మరగై శాశ్వత జీవము పొందాలని అల్లు థ్యాంక్ యూ బ్రదర్ కరుణించూ యేసు విడవాబోడమ్మా కలవర పడకమ్మా కరుణించూ నిన్ను విడవాబోడమ్మా కరుణ చూపి కలతమాపే కరుణ చూపి కలతమాపే ఏసె తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు వేస్తూ నిన్ను విడవబోడమ్మా నీకేమీ లేదని ఇంతే లేదని అన్నారా నిన్ను అవమాన పరిచార తర్వాత ఇంతేనాని తర్వాత ఏమవునని రేపటి కూర్చి చింతించు చున్నావా చింతించ కన్నా ఎసు మాటలు మరిచావా మారాను మధురముగా మార్చను చూస్తావా చింతించకన్నా మాటను మరిచావా మారాను మధురముగా మార్చను చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు ఏస్తూ నిన్ను విడవబోడమ్మా కలవర పడకమ్మా కరుణించు వేస్తూ నిన్ను విడువా నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నీరాష్ట్ర పరిచార పొరిగింటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్నా వేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యముగా మార్చను చూస్తావా నేనున్నానన్నా వేసు మాటలు మరిచావా మారాను మధురము కన్నీరు నాట్యముగా మార్చను చూస్తావా కన్నీరెల్లమ్మా కరుణించు వేస్తూ నిన్ను విడవబోడమ్మా కలవర పడకమ్మా కరుణించు వేస్తూ నిన్ను విడవబోడమ్మా కరుణ చూపి కలతమాపే కరుణ చూపి కలతమాపే ఏసెతోడమ్మా కన్నీరేల పడకమ్మాదర్ యూ సిరిశుద్ధ ఈ సయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మహోన్నతానికి వందనాలు తెలుసు ఇప్పటి వరకునైనా మన స్థుతించి కన్నా పరిచయ గొప్పనైనా మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు ప్రభావ మీకే స్థులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రినైనా మీ వాక్యాన్ని మీరు ధ్యానించబోతుండగా ప్రభా మీ సహాయం దయచేయండి అయినా మా తలంపులు మా చిత్రం కొట్టవేయండి ప్రభావ మీకు తలంపులతో నింపండి ప్రభావ మీ ఆత్మకారం జరిగించండి తండ్రి మీరే సహాయం చే మీరే మాతో మాట్లాడమని మా జీవితాన్ని సరిచేయమని నా జరిగే సుక్రీస్తు పరిశుద్ధ నమ్మం ప్రార్థించి పెడుకుంటున్నాను అమేన్ మనం ఒక వాక్యం ధ్యానిద్దాం ఇప్పుడు మొదటి దశలో నికలికి రాసిన పత్రిక మొదటి దశలో రాసిన పత్రిక ఐదు పదహారు ఇక్కడ వాక్యం ఏముందంటే ఐదు పద్దెనిమిది చదువుతాం ఫస్ట్ ఐదు పద్దెనిమిది ఏముందంటే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈ లాగు చేయుట ఏసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము అని లాగలు ఉంది కదా అంటే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించమను ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రతి విషయం అంటే ఇన్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్లో అయితే ఇన్ ఎవ్రీథింగ్ అనదంటే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ బాధ అయినా కానీ దుఃఖమైనా కానీ సంతోషమైనా కానీ వ్యాధి అయినా ఏ విషయంలోనైనా సరే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని దాని మీనింగ్ కదా ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అని రాస్తుంది అంటే దేనికి ఒకరు ప్రతి విషయం ప్రతి విషయం గురించి కాబట్టి ప్రతి విషయం గురించి మనం దేవునికి ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా ఒక విషయం చూస్తే ఎప్పుడు ఈ చాలా మంది చెప్తే సాక్ష్యాలు ఏది మనకి దేవుని కృతజ్ఞత స్స్తుతులు చెప్తారంటే ఈ లోకంలో నాకు పలానా దేవుడు కార్యం చేశాడు పలానా అనారోగ్యం నుంచి స్వస్థపరిచాడు పలానా ఇబ్బంది నుంచి దూరం చేశాడు పలానా పలానా కార్యం దేవుడు చేశాడని చెప్పి వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ దేవునికి కృతజ్ఞతాస్తలు చెప్తారు వేటి విషయంలోనే మనము ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే వేటి విషయంలో మనం చూస్తామంటే ఎక్కువగా మేలుల విషయమే దేవునికి కృతజ్ఞతాస్థతులు చెప్తా ఉంటారు ఈ లోపంలో మేలుల విషయంలోనే అదే కీడు వచ్చిందనుకోండి ఏదైనా బాధ వచ్చిందనుకోండి ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి ఆ దేవుడు పెద్ద విశ్వాసాలు చెప్పపోవచ్చు కానీ మామూలు నార్మల్ పీపుల్ ఏం చెప్తారు ఆ దేవుడిని మేము ఎందుకు నమ్ముకోవాలా మాకు రోగం పెట్టినందుక మాకు ఇది పెట్టినందుక మాకు సమస్య పెట్టినందుక మా ఇంట్లో ఎప్పుడు మనశాంతి లేదు మరి దేవుడికి మేము ఎట్లా థ్యాంక్స్ చెప్పాలంటారు ఎట్లా మరి దేవుని పాకమేమో ప్రతి విషయం దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించాలంటుంది మరి జనాలు ఏమో కొంతమంది చెప్తేనేమో మేలులు విషయమే చెప్తున్నారు మరి దుఃఖం వస్తేమో దేవుడిని మొర పెడుతున్నారు ఏమని దేవుడు ఈ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పట్లేదు నాకు ఈ తొలగించమని చెప్తున్నారు ఆ బాధ గురించి కృతజ్ఞతలు ఎవరు చెప్పట్లేదు ఈరోజు అదే భక్తిహీనులు అనుకోండి వాళ్ళు అసలు దేవుడిని దూషించేంత స్థాయికి వెళ్ళిపోతారు అనమాట ఎట్లా ఏ ఎందుకు ఈ వాక్యం రాయబడింది మేలుల విషయం గురించి బాధల విషయం గురించే కాదు మనం ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే మనము ఒకటి ముందుగా గ్రహించాలి ఏంటిదంటే సరే ఒక ఏం గ్రహించాలంటే అది ఒక సమస్య వచ్చినా ఒక ఆనందం వచ్చినా ఒక దుఃఖం వచ్చినా ఒక బాధ వచ్చినా అది ఎందు నిమిత్తం మనకు వచ్చింది ఎందు నిమిత్తం మన జీవితంలో అది అనుమతించబడింది మనకు తెలుసు కదా మన జీవితంలో ఏది కూడా ఒట్టిగానే రాదు దేవుని అనుమతి ఏది కూడా రాదు కదా మరి వచ్చినప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలా ఏం గ్రహించాలా దా అది ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా అంటే ఎంతటి విపత్కరమైన పరిస్థితి అయినా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా అనేది మనం గ్రహించాలి అసలు దేవుడు మనకి ఏం చెప్పబోతున్నాడు మనకి ఎందుకు ఈ వాక్యం రాయబడింది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పమని అంటే మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆదికాండము మనం ఒక ఫస్ట్ మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే మనకి ఏం కావాలంటే చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము ఆదికాండము రెండవ అధ్యాయంలో ఇక్కడ ఒక వాక్యం ఉంది ఇరవయవ పంతొమ్మిదో వచనం చూడండి ఆదికాండము రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దేవుడైన యహోవ ప్రతి భూజంతును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచటకు అతని యుద్ధకు వాటిని రప్పించను జీవము గల ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను చూడండి ఈ వాక్యం మనం ధ్యానిస్తే దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి అనుంది కదా అంటే చూడండి ఆయన క్రియేటర్ దేవుడు సృష్టికర్త కదా దేవుడు ఆయన ప్రతి భూజంతువుని సృష్టించండు నిర్మించడం రాసింది కదా అక్కడ ప్రతి ఆకాశ పక్షిని నిర్మించడం రాసింది కదా అంటే ఈ సృష్టి ఎవరిది దేవుడు సృష్టించిన సృష్టి ఆయన సృష్టించినట్టు అట్లనే ఆదాము కూడా దేవు కూడా దేవుడే సృష్టించినాడు అక్కడ భూజంతువులు ఉన్నాయి ఆకాశ పక్షులు ఉన్నాయి ఆదాము ఉన్నాడు ముగ్గురు క్యారెక్టర్లు ఉన్నాయి ఈ ముగ్గురు కూడా దేవుణ్ణి దేవుని బట్టి కలిగిన వాళ్ళు దేవుడే సృష్టించిన సృష్టించాడు ఇలా ముగ్గురి మీద దేవుడికి అధికారం ఉంది ఇలా ముగ్గురిని ఒకే రీతి దేవుడు సృష్టించింది కదా ప్రతి మనిషిని ఆయన రూపంగా చేసుకున్నాడు కానీ ఇక్కడ చూస్తే ఏమనుందంటే ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను అని వాక్యం ఉంది అంటే చూడండి ఆదాము దేవుని సృష్టి భూజంతువులు ఆకాశ పక్షులు దేవుని సృష్టి మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను అని అంటే సృష్టి దేవుంది కానీ ఇక్కడ పేర్లు ఎవరు పెడుతున్నారు ఆదాం పెడుతున్నాడు అంటే మనకేంది ఒక మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది దేవుడు ఆదాంకి ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చింది అంతే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆదాము దేవుని సృష్టి పూజంతులు దేవుని సృష్టి ఆకాశపక్షి దేవుని సృష్టి కానీ స్పెషల్ గా దేవుడు ఆదాంకు పని ఇచ్చిండు అక్కడ ఆదామకే అధికారం ఇచ్చింది ఏమని వాటికి పేరు పెట్టే అధికారం ఇచ్చిండు ఆయన సృష్టికి ఆ పేరు పెట్టే అధికారం ఇచ్చిండు అంటే చూడండి ఇక్కడ ఆయన అధికారం అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడేమో ఇక్కడ ఏం అధికారం ఇచ్చిండు పేరు పెట్టడానికి అధికారం ఇచ్చింది అంటే ఆయన సృష్టిని ఆదా అప్పగిచ్చింది కదా కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ చూస్తే మనకి ఏమర్థమవుతుంది దేవుడు అధికారం మనిషికి ఇస్తున్నాడు కదా దేవుడు సృష్టించింది కదా మరి ప్రతి విషయంలో దేవునికి ఎట్లా కృతజ్ఞత స్థులు చెప్తాం మనం ఇంత మనం స్టార్ట్ చేసిన టాపిక్ అదే కదా ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు ఎట్లా చెప్పగలుగుతాం మనకు బాధ ఉంది మనకు అనారోగ్యం ఉంది మనకి ఏదో సమస్య ఉంది ప్రతి ఒక్కళ్ళు మేలు విషయమే చెప్పేటోళ్ళే కానీ బాధల గురించి మేలు అనారోగ్యాల గురించి కృతజ్ఞతలు ఎవరన్నా జో దేవుడికి మొలపెడతారు దేవుడికి అయ్యానప్పుడు నాకు ఈ సమస్య తీర్చి ప్రభు నాకు ఇది తీర్చు ప్రభావా అని ప్రార్థన చేస్తారు కానీ ఏంది దేవుడు ఆ రోగాన్ని మనలో పెట్టిండు ఏంది ఆ సమస్య మనలో పెట్టిండు దాని నుంచి మనకి ప్రభు ఏం చెప్పబోతున్నాడు అనేది గ్రహించుకుంటలేదు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనకు అనారోగ్యమే వచ్చింది ఏదో సమస్య వచ్చింది అనారోగ్యం వచ్చింది అనారోగ్యం ఉట్టిగా రాదు కదా ఏది కూడా ఉట్టిగా రాదు దేవుడు ఈ శరీరాన్ని సృష్టించాడు కదా ఈ సృష్టించినప్పుడు ఈ దీనికి కండిషన్స్ కూడా ఆయనే డిఫైన్ చేశాడు ఇది ఈ శరీరం ఎట్లా రన్ అవ్వాలి ఎట్లా నడవాలని ఆయన సృష్టించాడు ఆయననే ఆ యొక్క కండిషన్స్ కూడా పెట్టాడు కదా ఇప్పుడు ఆ అనారోగ్యము ఒక సమస్య వచ్చిందంటే అది దానికి విరుద్ధంగా మనం ఏదో చేస్తుంటేనే వస్తుంది గుట్టిగా అయితే సమస్య రాదు కదా ఒక జ్వరం రావాలంటే మన బాడీలో హీట్ ఎక్కువైపోతే జ్వరం వస్తుంది కదా అంటే బాడీకి హీట్ ఎక్కువ పెంచినట్టు మనం పని చేసాం అన్నట్టు అంటే మన బాడీ హీట్ ఎక్కువ అయ్యేటట్టు మనం పనిచేసాం లేకపోతే ఒక ఒక ఏదైనా బాగా లాభ వచ్చాం అనుకోండి లేకపోతే ఏదైనా షోర్ వచ్చిందనుకోండి ఎందుకు వస్తుంది ఎక్కువ ఆహారం తినడం వలన ఎక్కువ మన శ్రమ మన శరీరానికి పని పెట్టకపోవడం ఎక్కువ మన శరీరాలకి మనం కంఫర్ట్ చూసుకుంటామే కానీ దాని శరీరానికి కష్టపడకపోవడం వలన ఆ యొక్క సమస్య వస్తుంది కదా ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా బయటపడాలా ఆ సమస్య ఆ యొక్క అనారోగ్యం మన మన జీవితాల్లోకి వచ్చిందంటే మనం ఏదో తప్పు చేస్తేనే వచ్చి మన శరీర విషయంలో మన తిండి విషయంలోనూ లేదా మనం చేసే పని విషయంలోనూ ఏదో విషయంలో మనం తప్పు చేస్తేనే ఆ అనారోగ్యం వచ్చింది ఆ అనారోగ్యం వచ్చి మనకి ఏం చెప్తుంది ఇదిగో బాబు నువ్వు సక్రమంగా చేయట్లేదు నువ్వు సరిగా తినడం లేదు లేకపోతే నువ్వు మంచి తిండి తినడం లేదు నువ్వు మంచి పనులు చేయడం లేదు అందుకే నీకు ఇది ఒక వార్నింగ్ లాగా వచ్చింది నువ్వు దాన్ని సరి చేసుకో అంటే నువ్వు తినే ఆహారం సరిగా లేదు నువ్వు చేసే పని సరిగా లేదు నువ్వు ఏదో చేస్తానో తప్పు అది మంచి పద్ధతి కాదు అందువల్లే నేను నీ బాడీలోకి వచ్చినా నీకు అనారోగ్యంగా వచ్చినా నువ్వు అది సరి చేసుకో నేను వెళ్ళిపోతా అని చెప్తుంది అంటే మనం చేసే తప్పుని ఆ రోగం చూపిస్తాను అనారోగ్యం విషయంలో చూసుకుంటే మనం ఏ తప్పితే చేస్తున్నాము ఆ తప్పుని ఆ రో ఆ రోగం మనకి చూపించినప్పుడు మనం ఏం చేయాలా ఆ రోగము గురించి దాన్ని ఎట్లా దాన్ని నుంచి మనం ఏం తప్పు చేస్తామో గుర్తేయాలి వీడియో వీడియో బంద్ చేసండి వీడియో చూసుకోండి మంచిది పనిచేసిన సరే థ్యాంక్ నేనేం చెప్తున్నానంటే అనారోగ్యం వచ్చిందంటే అది మన తప్పుని ఎత్తి చూపుతుంది అన్నట్టు మనం ఏం తప్పు మన శరీర విషయంలో చేస్తున్నాము ఏ తిండి సరిగ్గా తినటం లేదో ఏ పని సక్రమంగా చేయడం లేదో ఆ అనారోగ్యం మనకు ఒక వార్నింగ్ ఇండికేషన్ లాగా వస్తుంది అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలా దాన్ని సరి చేసుకోవాలి మనం ఎక్కువ తిండి తినడం వల్ల షుగర్ వచ్చింది ఎక్కువ తిండి తినడం వల్ల ఇంకేదో ఏదో ప్రాబ్లం వచ్చింది ఏదో ఏదో పని చేయడం వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం మన శరీరానికి మనం చేసే పని మన శరీరానికి హాని చేస్తుంది మనం హాని చేసే పని మనం ఇన్ని రోజులు చేస్తాం చేసినప్పుడు ఏమైంది అది వార్నింగ్ బెల్ చూపిస్తుంది చూపించినప్పుడు ఏం చేయాలా మనం ఆ పనిని ఆపేయాలి కదా ఆ పనిని ఆపేసినప్పుడు ఏమవుతుంది మనకు మనకి సంపూర్ణంగా ఆరోగ్యము వస్తుంది మనకి మళ్ళీ మన ఆయుష్ కూడా పెరుగుతుంది కదా అట్లాంటప్పుడు అటువంటి రోగం మన దగ్గరకు వచ్చి మన తప్పుని సరి చేస్తున్న మన తప్పుని సరి చేస్తున్న రోగం ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి ఇందువల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఒకే నేను ఈ తప్పు చేసినాను ఈ తప్పు చేసినాను కాబట్టి నాకు ఈ రోగం వచ్చిందని చెప్పి గ్రహించుకొని ఆ తప్పుని వదిలిపెడితే ఆ ఎస్ చేస్తే మనం ఏ తప్పు చేస్తున్నామో అది వదిలిపెడితే సంపూర్ణ ఆరోగ్యం వచ్చినట్టే కదా దాని ద్వారా మనం ఏం తప్పు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నా కానీ దాన్ని మనం గుర్తించగలిగినట్టే కదా ఆ తప్పు నుంచి మనం బయటకు వస్తే అది మనం సక్క దానికి కరెక్ట్ చేసుకుంటే మన ఆయుష్ పెరిగినట్టే కదా మనకు ఆరోగ్యం వచ్చినట్టే కదా అంటే ఆ అనారోగ్యం పెట్టి కూడా దేవుడు మనకి మంచి చేసినట్టే కదా మన తప్పును చూసినా మన తప్పును సరిదిద్దుతున్నట్టే కదా అంటే అనారోగ్యం విషయంలో కూడా మన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్పాలన్నా లేదా కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్పాలంటే మనకి ఆ గ్రహింపు ఉండాలి నేను చెప్పే పాయింట్ ఏంటంటే గ్రహింపు అనేది ఉండాలి ప్రతిసారి ఎందుకు ఈ సమస్య వచ్చిందనే గ్రహింపు అనేది మనకి లేకపోతే మనం ఏమీ చేయలేమన్నట్టు అది ఇంట్లో సమస్య కానీ ఇంట్లో బాధే కానీ ఒకసారి మన ఏ విషయంలో అయినా సరే మనకు ఒక ఆటంకం వచ్చింది అంటే ఆ ఆటంకం ఎందుకు వచ్చింది ప్రభు చిత్తం రాకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు వచ్చినప్పుడు మనం ఎట్లా యాక్ట్ చేస్తాము ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకుంటాం అది మనకి ఇచ్చిండు ప్రభు మనకి మంచి చెడ్డ మంచి మంచి మంచి చెడలు తెలుస్తున్నాయి జ్ఞానము తెలుసు ఆయన ఆత్మ అభిషేకం ఇచ్చిండు ఆయన వాక్యము చదువుతున్నాము ఇవన్నీ చదివినప్పుడు మనం ఏం చేయాలా మనలో గ్రహింపు రావాలా మనం ఎందుకు మనకి ఆటంకం వచ్చింది ఎందుకు మనకి మనకి సమస్య వచ్చిందనేది గ్రహించుకుంటే ఆ సమస్య నుంచి దేవుడు కూడా మనకి మంచి మేలుగానే చేస్తాడు కదా మరి ఆ సమస్యలో ఉన్నప్పుడు కూడా దేవుడికి మనం అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతామా లేదా ఒకవేళ ఇంకోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంట్లో గొడవ వచ్చింది గొడవ వచ్చిందనుకోండి ఆ గొడవ వచ్చినప్పుడు ఎట్లా ఎందుకు వచ్చింది ఆ గొడవ మనకేమవుతుంది గొడవ వచ్చినప్పుడు ఇంట్లో శాంతి సమాధానం ఉండదు ఇంట్లో నెమ్మది ఉండదు ఒకరికొకరి మాటలు ఉండవు ఒకరికొకరికి సమాధానమే ఉండదు కదా ఒకరికొకరు పలుకోరు కదా మరి పలుక్కోనప్పుడు అట్లానే ఉండిపోతారు కానీ ఎందుకు ఈ సమస్య వచ్చింది వండుకోనప్పుడు మనం ఏం చేస్తాం ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు ఉట్టిగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి ప్రవ్వ శాంతి సమాధానం దయచేయి ప్రవ్వ తండ్రి అని ఇట్లా గొడవని సద్దుమని వచ్చి ప్రవ్వ అని చెప్పి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం దేవుడు కార్యం చేయాలి కదా దేవుడు కార్యం ఎట్లా చేస్తాడు ఉట్టిగా వాళ్ళంతా వాళ్ళే మారు మనసు పొందుకొని రాలేరు కదా అట్లా మారు మనసు పొందుకొని వచ్చే వాళ్ళైతే సద్దుకాయలు పరిశీలి కూడా మారి రావాలి కదా వాళ్ళు మారారు ఎందుకంటే వాళ్ళ హృదయాలు అట్లా కఠిన మనకి దేవుడు ఎందుకు ఆ సమస్యలో మనల్ని పెడతాడంటే మనం గ్రహించాల దాన్ని గ్రహించడం అంటే ఎట్లా అంటే సరే ఇప్పుడు ఆ గొడవ జరిగింది ఆ గొడవలో ఎవరు తప్పుంది ఏం చేస్తే ఆ గొడవ వచ్చింది ఆలో దేవుడికి జ్ఞానం గల్ల మనము ఏం చేయాలా కూర్చొని ఆలోచించాల ఆలోచించి ఏం చేయాలా ఎందువల్ల ఆ సమస్య స్టార్ట్ అయింది ఎందువల్ల గొడవ స్టార్ట్ అయిందో దానికి రీజన్ పట్టుకోవాలా అది ఎవరు తప్పు నా తప్ప పక్కన తప్ప నా తప్పనుకో మన తప్పనుకో ఏమవుతుంది అయ్యో ఈ నాలో ఈ లోపం ఉందా నాలో ఈ బలహీనత ఉందా నేను ఈ రోజు తెలుసుకోలేకపోయినాను ఈ బలహీనత వల్లే కదా ఈరోజు గొడవ వచ్చింది ఈ బలహీనత వల్లే కదా ఈరోజు శాంతి సమాధానం పోయింది ఈ బలహీనత వల్లే కదా ఈరోజు మాటలు లేకుండా పోయింది అని గ్రహించుకోగలుగుతాం కదా మన అటువంటి బలహీనత మనలో ఉందని దేవుడు మనం చూపించినప్పుడు దాన్ని వదిలేస్తే మనకి ఆ గొడవ మనకి గొడవలు మళ్ళీ తిరిగి రావు కదా అంటే ఆ గొడవ వల్ల కూడా దేవుడు మనకి ఆ గొడవలో ఉండి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పొచ్చు ఎందుకంటే అది మనలో ఉన్న బలహీనత మనకు తెలియజేస్తుంది మనలో ఉన్న ప్రాబ్లం ఏందో మనలో ఉన్న ఏ మనలో ఉన్న లోపం ఏందో మనకు తెలియజేస్తుంది సరి అవకాశం ఇస్తుంది అటువంటి గొడవలు మళ్ళీ జరగకుండా ఒక అవకాశం లాగా మనకి ఇస్తుంది కదా మరి ఆ రీతిగా మనం ఆలోచిస్తున్నామా ఆరు ఆ రీతిగా మనం ఆలోచించి దేవుడిని ఆ రీతిగా మనం కృతజ్ఞతా స్థుతులు చెప్తున్నామా ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి క్రైస్తవుల్లో కానీ ఎవరిలోైనా కానీ ప్రాబ్లం వాళ్ళే సొల్యూషన్ మాత్రం దేవుడి దగ్గర నుంచి రావాలంటారు ఎందుకు మన ఒంట్లలో శాంతి సమాధానం రాదు ఎందుకు మన ఇంట్లో గొడవలు పోవు ఎందుకు మన ఒంట్లో అనారోగ్యాలు పోవంటే ఒకటే కారణం మనం ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడతాం అదేంటి ప్రజా దేవుడి మీదనే ఆధారపడాలి కదా ప్రభువుడు అదే చెప్పాడు కదా ప్రతి దానికి ప్రార్థన చేయమన్నట్టు ప్రతిదానికి చేయమన్నాడు ప్రతి దాన్ని అడగమన్నాడు ఆయన మరి అడకపోతే ఎట్లా మనకి మనంత దేవుడిని అడకుండా మనకి ఏమవుతుంది దేవుడిని అడగకుండా మనకి ఏం సమస్య సాల్వ్ అవుతుంది దేవుడికి ప్రార్థన చేయాలి కదా అని అంటారు కదా ప్రార్థన చేయాల దేవుడు ఏం చెప్తున్నాడు ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన ప్రార్థన చేయడం అంటే ఏంది దేవుడికి మన సమస్య చెప్పడం ప్రార్థన ఉద్దేశం ఏంది దేవునితో మనం మాట్లాడడం కదా దేవునితో మాట్లాడడం అంటే ఏంటి మన సమస్య నన్ను చెప్తున్నాం అంటే మన ప్రాబ్లం ఏందో దేవుడికి ప్రార్థన వృత్తంగా మన సమాధ మనం దేవునికి మన సమస్యని చెప్తున్నాం మన ప్రార్థనని మన యొక్క సమస్యలను మనకున్న బాధలను దేవునికి తెలియజేస్తున్నాం మరి పుట్టిగా తెలియజేస్తేనే మనకి సమస్య సాల్వ్ అయిపోతుందా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సరే ఒక చిన్న లోకరీతిగా ఒక ఉపమానం చెప్తున్నాం ఒక వ్యక్తికి ఏదో ఒక సంథింగ్ రోగం వచ్చింది ఏదో బాగలేదు ఒంట్లో ఆయన ఏం చేశాడంటే ఎవరో ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఏదో పలానా చోట పెద్ద డాక్టర్ ఉన్నాడు చాలా మంచి డాక్టర్ ఆయన ఆయన దగ్గరికి వెళ్తే నీకు తగ్గిపోతుంది నీ ఒంట్లో ఉన్న మొత్తం ఆయన సింపుల్ గా తగ్గించేస్తాడని చెప్పాడు చెప్తే ఈయనేం చేశాడు ఉట్టిగా పోయేస్తే తగ్గిపోతుంది ఆయన ఏం చెప్పాడు పోయిరా ఆయన కలువు నీకు తగ్గిపోతుందని చెప్పాడు ఈయనేం చేయాలా ఆయన దగ్గర పోవాలా ఉట్టిగా ఆయన దగ్గర పోయేస్తే ఆ రోగం తగ్గిపోతుందా తగ్గిపోతుంది కదా ఉట్టిగా పోయేస్తే ఏం తగ్గుతుంది రోగం తగ్గదు ఇప్పుడు కూడా తగ్గదు ఆయన ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ ఆయన ఎంత పెద్ద స్పెషలిస్ట్ అయినా కానీ ఆయన ఎంత పెద్ద ఆయన ఎంత పెద్ద ఖరీదైన ముందు ఇవ్వని ఉట్టిగా పోయేస్తే తగ్గదు కదా రోగం తగ్గదు ఏం చేస్తే రోగం తగ్గుతుంది ఈయన పోతాడు పోవాలా ఆయన దగ్గరకు పోవాలా పోయిన తర్వాత వాళ్ళు ఉట్టిగా రోగం చెప్పి చెప్తే రోగం తగ్గిపోతుందా ఆ సమస్య పోతుందా అనారోగ్యం పోతుందా మన ప్రాబ్లము డాక్టర్కు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు తగ్గిపోదు కదా ఎప్పుడు తగ్గిపోతుంది ఆయన మందులిస్తాడు ఆయన మన సమస్య వింటాడు మందులిస్తాడు మందులిచ్చి పద మందులిచ్చినంత పదాలు కూడా ఆ రోగం తగ్గదు ఆయన ఉట్టిగా మందులిస్తే ఏం చేసుకోను ఎప్పుడు తగ్గుతుందంటే మన ప్రాబ్లం అనేది చదువుతాము ఆయన ఏదైతే సొల్యూషన్ చెప్తాడో ఏ మాట అయితే చెప్తాడో ఏ పని అయితే చెప్తాడో అది చేస్తేనే ఆయన మాట వింటేనే మనకు ఆ రోగం తగ్గుతుంది ఆయన ట్యాబ్లెట్ వేసుకోమంటే ఆ ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటేనే రోగం తగ్గుతుంది ఆయన ఇంజక్షన్ వేయించుకోమంటే ఆ ఇంజక్షన్ వేసుకుంటేనే ఆ రోగం మనకు తగ్గుతుంది లేదా ఆపరేషన్ చేయించుకోమంటే ఆపరేషన్ చేయించుకుంటేనే ఆ రోగం నుంచి మనం బయటపడతాం కదా అంటే ఉట్టిగా చెప్తే తగ్గడం లేదు ఆయన చెప్పినా తగ్గడం లేదు పోయి వచ్చినా తగ్గడం లేదు ఎప్పుడు తగ్గుతుంది మనము చెప్పి ఆయన చెప్పిన మాట వింటేనే కదా తగ్గుతుంది తగ్గ తగ్గేది అక్కడనే దేవుడికి కూడా మనం ఉట్టిగా ప్రార్థన చేస్తే మన సమస్య పోదు ఆయన వాక్యం వింటే అది ఆ సమస్య పోదు ఆయన విన్నా సమస్య పోదు ఎప్పుడు సమస్య పోతుందంటే మన జీవితాల్లో కంప్లీట్గా దేవుని వాక్యాన్ని విని మన హృదయంలో పెట్టుకొని అది కష్టమైనదైనా సరే ఇంజక్షన్ పొడిపించుకోవాలంటే నొప్పిగానే ఉంటుంది కాయినా మనం తీసుకుంటాం కదా ఎందుకు మనం ఆ జ్వరం తగ్గాలో ఆ పెయిన్ తగ్గాలోని తీసుకుంటాం ఆ అనారోగ్యం ఏది ఉందో ఆ తగ్గాలని తీసుకుంటాం ఇది కూడా అంతే మనకు కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయి వాక్యాలు కానీ అది తీసుకొని ఆ మాట మన హృదయంలో పెట్టుకొని దాన్ని ఆచరించినప్పుడే మన మన సమస్యలు తగ్గిపోతాయి మన అనారోగ్యాలు తగ్గిపోతాయి మన బాధలు తగ్గిపోతాయి ఏదైనా సరే తగ్గిపోతాయి మన మన సేవలైనా కానీ మన కుటుంబ సమస్యలైనా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ అనారోగ్య సమస్యలైనా కానీ ఏటికైనా సరే తగ్గాలంటే ఏం చేయాలా మనం ఆయన వాక్యం విని దాన్ని పాటించాలి ఈ రోజు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రార్థన చేస్తారు విశ్వాసం చూపిస్తారు అన్ని చేస్తారు కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతారు చేయాల్సిన పని అదే కదా క్రియల దగ్గరికి వచ్చేసరికి గాలిలో దీపం పెట్టినట్టు పెడతారు ఎందుకు ఇప్పుడు దేవుడు సమస్తం సృష్టించండు ఇంతాక నేను అధికారంలోకి ముందే వెళ్ళిపోయినాను కానీ ఇప్పుడు చెప్తానేనండి ఎందుకు దే ఎందుకు దేవుడు మనిషిని పెట్టిండు అనేది మనకి అన్న చెప్తున్నాడు కొన్ని రెండు నుంచి ఏంటంటే నాకు అర్థమైంది మనిషిని దేవుడు సృష్టించిండు అట్లనే భూ సృష్టించిండు అన్నిటిని సృష్టించిండు కానీ భూ ఆకాశ పక్షులకు మనిషి మీద దేవుడు అధికారం ఇచ్చిండు అంటే దేవుడు చేయాల్సిన పని అంతా దేవుడు చేశాడు మనకి ఒకటో రెండో అధ్యాయం స్టార్టింగ్లోనే ఉంటుంది ఏముంటుందంటే రెండో రెండో అధ్యాయంలో రెండో వచనంలో ఆదికాండము రెండవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను అని అంటే ఇక్కడ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు తాను చేసిన తన పని ఇక్కడ మనకు అర్థమైంది అంటే దేవుడు పని చేశాడని అర్థమైంది అక్కడ అంటే దేవుడు పని చేసి దాన్ని సంపూర్తి చేసి తర్వాత విశ్రమించాడు కదా అంటే దేవుడు ఏడు దినాలు ఆరు దినాలు పని చేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే ముందు ఆయన పని చేశాడు సర్వాన్ని సృష్టించాడు ఆయన పని చేసిన తర్వాతనే విశ్రాంతి తీసుకున్నాడు కదా కానీ ఈరోజు మనకి ఏమైపోతుందంటే మనము ప్రార్థన చేస్తాం అన్ని చేసినాం కానీ పని మాత్రం చేయం పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం అదే ప్రాబ్లం అన్నమాట దేవుడు చెప్పాం కదా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి మనం పని చేయాల్సిన ఏదైతే ఉంటుందో ఏదైతే మనకు చేయాల్సిన పని ఉంటుందో అది చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి విశ్రాంతి తీసుకుంటాం ప్రార్థన చేసేసి అంత అయిపోయింది ప్రభు ఇంకా అంత సమస్య అంత తీరిపోయింది అని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం మనం చేయాల్సినవి ఏదైతే ఉంటాయో మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది మనం చేయమన్నట్టు దేవుడు పని ఆరు దినాలు చేశాడు తర్వాత పని ఎవరికి అప్పగించాడు ఆదాంకి అప్పగించాడు కదా ఏమని అప్పగించాడు ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చి వాటికి పేరు పెట్టమని ఇచ్చాడు అంటే ఇక్కడ ఆదాంతోని ఆయన అధికారాన్ని షేర్ చేసుకుంటున్నాడు కదా అంటే ఆదాంకి అది చిన్న పనే పేరు పెట్టమంటే చిన్న పనే అది పెద్ద పనేం కాదు కానీ కానీ ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చిండు ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలా అలానే నోవాకు దినాల్లో కూడా మనం చూస్తే నోవాకు విషయంలో కూడా నోవాహ దినాలు ఎట్లుంటాయో మనం తెలుసు కదా అన్ని అన్ని విషయాలు అంత డీటెయిల్గా మనం వెళ్ళక్కలేదు నోవాహ గురించి మనకు తెలుసు అక్కడ ఏ జరిగిందో తెలుసు ఆయన నోవ ఓడగట్టుకున్న విషయాలన్నీ మనం తెలుసు కానీ ఇక నేను హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడు ఇంత పెద్ద భూమిని ఆకాశాలని అన్నిటిని సృష్టించాడు గొప్ప గొప్ప జీవరాశుల్ని సృష్టించాడు అన్నిటిని సృష్టించిన దేవుడు ఒక చిన్న ఓడ తయారు చేయలేడ ఒక చిన్న ఓడ తయారు చేయలేడ తయారు చేసి నోవాకి చేయలేడ ఇప్పుడు అన్ని జంతువుల జాతులు వాటి జాతుల ప్రకారం అంటే ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో తెలియదు వాటి వాటి జాతుల ప్రకారం రెండు రెండు డేస్ రెండు డేస్ ఈచ్ కంపార్ట్మెంట్ కావాలా వీళ్ళకి సపరేట్ కంపార్ట్మెంట్ కావాలా వచ్చేది పెద్ద జలప్రలయం దాని నుంచి తట్టుకోవాలంటే అది చాలా పెద్దదై ఉండాల చాలా బలిష్టంగా ఉండాలా ఓడ అనేది అంటే చాలా కష్టమైన పని అప్పట్లో మెషినరీస్ లేవు ఏమి లేవు చేతి పనిగా చేయాలా చేతితోనే చేయాలన్నా చెట్లు ఇప్పుడు ఓడ తయారు చేయాలంటే చెక్క కావాలా చెక్క తయారు చెక్క కావాలంటే చెట్లు కొట్టాలా చెట్లు మళ్ళీ దాన్ని ఒక సాఫ్గా చేసి దాన్ని ఒక పెద్ద ఓడగా తయారు చేయాలంటే అది ఎంత పెద్ద భయంకరమైన పనో చూడండి అర్థమవుతుంది ఎంత భయంకరమైన పని అది ఆ ఓడ తయారు చేయడం అనేది ఎంత భయంకరమైన పని చాలా భయంకరమైన పని కదా చాలా కష్టమైన పని మరి దేవుడు అంత కష్టమైన పనిని నోవాకు అప్పగించిండా లేదా ఏమని చెప్పిండు నువ్వు ఓడ తయారు చేయి నువ్వు ఒక్కడవే నీతిమతులు నాకు కాబట్టి నువ్వు నువ్వు నోవాకు నువ్వు ఓడ తయారు చేయి ఏం ఓడది ఎందు ఎందుకు ఆ తయారు చేయాలంటే నీవు ఒక్కడికే కాదు నువ్వు ఒక్కడ కాపాడబడ్డానికి కాదు నా సృష్టి ఉంది ఇంకా ఆ సృష్టిని కూడా నువ్వు కాపాడాలా కాపాడబడాలా ఆ సృష్టి కాపాడబడాలి కాబట్టి నువ్వు కష్టపడాలా అర్థమవుతుందా సృష్టి కాపాడబడాలా ఆ కాపాడబడని నువ్వు కష్టపడాలా అంటే చూడండి మనకి ఇక్కడ అర్థమై అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నువ్వు ఒక పని చెప్పాడు ఓడను తయారు చేయమన్నాడు ఆ ఓడ ఎవరి కోసం ఆయన కోసం ప్లస్ దేవుడు ఎవరైతే దేవుడు ఏదైతే మిగతా జంతువుల్ని వాటిని సృష్టించాడు వాటి కోసం కూడా ఓడ తయారు చేయమన్నాడు కదా అంటే ఇప్పుడు సృష్టి ఏమో దేవుడిది ఆ జంతువులు బూరాసులు జంతువులన్నీ దేవుని సృష్టి అంటే ఆయనకు అధికారం ఉంది కదా ఆయనకు అధికారం ఉంది ఓడను ఎవరు తయారు చేయమన్నాడు నోవాహును తయారు చేయమన్నాడు ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే దేవుని సృష్టి ఆయననే కాపాడొచ్చు కదా నోవాకి ఎందుకు ఇవ్వాలి అవకాశం కాపాడడానికి ఓడ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని అధికారము నోవాకు ఇచ్చిండు ఇక్కడ అర్థం చేసుకుంటే బాగా అర్థం చేసుకుంటే దేవుని సృష్టిని కాపాడే అధికారము నోవాకి ఇచ్చిండు దేవుని సృష్టిని కాపాడడానికి నోవాహు కష్టపడాల అంటే దేవుని పనిలో దేవుని చేయాల్సిన పనిలో దేవుడు చేయాల్సిన కార్యంలో నోవాహు పాలు భాగస్తులు అవుతున్నాడు దేవుని కష్టంలో నోవాహు పాలు భాగస్తులు అవుతున్నాడు అంతే కదా దేవుడు ఓట తయారు చేసి ఇవ్వచ్చు కానీ నోవాకి ఎందుకు పని చెప్పిండంటే ఆయన కూడా ఒక క్రియేటర్ కావాలా దేవుని కష్టంలో ఈయన కూడా పాలు పంచుకోవాలా మొత్తాన్ని కాపాడే బాధ్యత దేవుడిదే మనిషిని నోవా కుటుంబాన్ని కాపాడుతున్నాడు జంతువుల్ని కాపాడుతున్నాడు కానీ కాపాడే బాధ్యత ఎవరికి ఇచ్చారు ఆయన శ్రమ ఇప్పుడు దేవుని ఇలా కాపాడాలంటే దేవుని బాధ్యత అది ఆ బాధ్యత ఎవరి మీద పెట్టినాడు నోవాహు మీద పెట్టినాడు అంటే దేవుని బాధ్యతను నోవాహు షేర్ చేసుకుంటున్నాడు అని అర్థమవుతుంది కదా అంటే దేవుని పనిలో ఆయన బాలి భాగస్థుడు అవుతున్నాడు దేవుని పనిని ఆయన స్వీకరించండు నోవాహు కదా అంటే ఆయన పని చేయడానికి ఒప్పుకున్నాడు ఏం పని దేవుడు చేయాల్సిన పని ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పని చేయాలా కష్టపడాలా ఏవుని కార్యాలు ఏదైనా చూడాలన్నా మనల్ని మనం కాపాడుకోవాలన్నా ఏది చేయాలన్నా పని చేయాలని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే మనకి యాకబ రాసిన పత్రికల్లో ఒక వాక్యం ఉంది క్రియలు లేని విశ్వాసం పెట్టుకుంటే అది దేనికి పనికి రాదు నువ్వు పని చేయాలా అనిదే చెప్తుంది నువ్వు పని చేయకుండా నాకు సమస్య పోవట్లేదు నాకు అనారోగ్యం అంటే అది ఎప్పటికీ కాని పని ఎందుకంటే బైబిల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూస్తే మనిషి ప్రమేయం లేకుండా దేవుడు ఎవరిని కూడా ఎక్కడ కూడా అధిక మనిషి ఎక్కడ కూడా ఏ కార్యం చేయలేదు ఆయన మనిషి ప్రమేయం చేసిన కార్యం సృష్టిని నిర్మించడం సృష్టిని తయారు చేయడం అయిపోయింది సృష్టిని తయారు చేసినాక జంతువులకి వాటికి అన్నిటికీ అధికారం ఆదాం ఆదాంకి ఇచ్చిండు తర్వాత మళ్ళీ సృష్టిని కాపాడాల్సి వస్తే ఆ అధికారం ఎవరికి ఇచ్చిండు నోవాహకి ఇచ్చిండు నోవాకి తన అధికారాన్ని ఆయన షేర్ చేసుకున్నాడు ఆయన ఒక పనిని నోవాహ్కి షేర్ చేసుకున్నాడు అట్లనే మనకి మోసే విషయంలో కూడా మోసే వచ్చిండు దాకా చూడండి మోసేకి ఆ ఇస్రాయల్ గుంపుకి చాడ వాళ్ళు సముద్రం దగ్గర నిలబడ్డారు దేవుడు సముద్రం దగ్గర నిలబడ్డారు ఇక్కడ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళ సముద్రం దగ్గర నిలబడ్డ ఎటుపోవలో తెలియదు ఇటుపోవాలో తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు కదా ఉన్నప్పుడు ఏమైంది మోసే దేవుడు ఏం చెప్పాడు మోసే ప్రార్థన చేస్తే ఎందుకు ఆగిపోయారు సాగిపోవుడి అన్నాడు సాగిపోవడం అంటే ఉట్టిగా ఎట్లా సాగిపోతారు దేవుడు ఆ సముద్రం అడ్డం ఉంది దేవుడు సముద్రాన్ని విడగొట్టాలి కదా దేవుడి విడగొట్టిందా వాక్యం లాగదు దేవుడు దేవుడు సముద్రాన్ని విడగొట్టినట్లు లేదు ఎట్లా ఉంది నీ కర్ర దాని మీద చాపుము నువ్వు అధికారం నువ్వు మాట్లాడు అది నీకు మార్గం ఇస్తుంది నువ్వు దాటుకొని వెళ్ళిపోతావు అని దేవుడు చెప్పిండి నోవా మోసే కర్ర పెట్టి దానికి ఆజ్ఞాపించింది దాకా ఆ కర్ర సముద్రం మీద పెట్టిన దాకా ఆ సముద్రం తెరుచుకోలేదు అంతే చూడండి దేవుడు దిగొచ్చు కదా సముద్రాన్ని దేవుడే ఓపెన్ చేయొచ్చు కదా సుద్రం నేను మళ్ళీ మోసే కర్రబెట్టడం ఎందుకు మోసే మళ్ళీ ఆజ్ఞాపించడం ఎందుకు అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సముద్రము దేవుని సృష్టి ఆ సముద్రము దేవుడు చెప్పిన మాటనే వింటది మిగతా ఎవరు చెప్పిన మాట వినదు కానీ ఇక్కడ ఎవరి మాట వినింది మోసే మాట వినింది అంటే చూడండి దేవుడు అధికారం మనకిచ్చి మన ద్వారా పని చేయించాలని చూస్తున్నాడు అదే బైబుల్లో కనిపించేది ఎక్కడ చూడు ఏ వద్యమంలో చూడు ఎక్కడైనా చూడు మనిషికి దేవుడు అధికారం ఇచ్చి మనిషి ద్వారా దేవుడు కార్యాలు చేశాడు ఆ సముద్రం ఎవరు ఓపెన్ చేశారో మోసే చేశాడు మోసేకి ఎవరు అధికారం ఇచ్చారో దేవుడు ఇచ్చాడు అంటే మోసేకి దేవుడు అధికారం ఇచ్చాడు అక్కడ సముద్రం మీద ఆయన సృష్టి మీద మోసేకి అధికారం ఇచ్చాడు అక్కడ ఇస్రాయిలీలో దేవుడు కాపాడాడు ఎవరి ద్వారా మోసే ద్వారా ఎట్లా ఆ శక్తిని ఇచ్చి కదా మోసే చేయి దాపిన దాకా సముద్రం తెచ్చుకోలేదు కదా అట్లనే దామీది విషయంలో కూడా మనం చూస్తే దామీదు యుద్ధాంగంలో పోకముందే ఆయన గట్టు మీద నిలబడే ప్రవ్వా ఆయన అక్కడ కూల్చే ప్రభు నేను ముందుకు పోను అక్కడే పడగొట్టే ప్రవ్వా అని చెప్పి అనేమనలేదు ఆయన ధైర్యంగా ముందుగోండి యుద్ధం చేయడానికి ఒక చిన్న రాయి తీసుకొని కొరితే అంత పెద్ద మనిషి ఎక్కడ పడతాడా పడడు ఎందుకంటే ఆ చిన్న మూమెంట్ కూడా రావాలి మనిషి నుంచి మనిషి ఇన్వాల్వ్మెంట్ అక్కడ రావాలి ఎందుకంటే మనిషి ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు కానీ ఎక్కడ చేయలేదు మిగతా ఎందుకంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ లేని ఉంటాయి చూసారా అవి మాత్రమే దేవుడు చేశాడు మనిషి వల్ల కానీ ఏవైతే ఉంటాయో చూసారా అవి మాత్రమే దేవుడు చేశాడు ఇప్పుడు ఈయన ఓడ నోవహ తయారు చేశాడు కానీ జంతువులన్నింటి పోయి ఒక్కోదాన్ని తోలుకొని రాలేడు కదా అవైనా మాట ఇటు వెడితే అటు నింట్టుకొని పోతాయి కాబట్టి దేవుడు వాటంతా నడుచుకుంటూ వచ్చింది ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు మనిషి చేయాల్సిన మనిషి చేయాలి దేవుడు చేయాల్సిన దేవుడు చేయాలి అట్లనే ఇక్కడ మోస విషయంలో కూడా మోస చేయాల్సిన పని మోస దేవుడు చేయాల్సిన కూడా దేవుడు చేశాడు అట్లనే ఇక్కడ దాబీది విషయంలో కూడా దాబీ చేయాల్సిన పైన దాబీ చేయాలి ఆయన రాయి తీసుకొని కొట్టాలిపోయి కొడితేనే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు అన్నట్టు చిన్న రాగి తీసుకొని కొడితే పడిపోడు కదా గొలియాతు అక్కడ కొట్టింది ఎవరు దేవుడు అంత శక్తి ఇచ్చింది ఎవరు దేవుడు అంటే ఆయన చేయాల్సిన యుద్ధాన్ని దాబి ద్వారా చేయించాడు కదా అంటే ప్రతి విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో రావాల్సిన గ్రహింపు ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన శ్రమలోనో లేకపోతే మనల్ని బాగు చేయడానికో మనం తప్పిపోతుంటే మన తప్పుల్ని ఎత్తి చూపించడానికో మనలో శ్రమలు కానీ అనారోగ్యాలు కానీ తీసుకొస్తాడు లేదు మన సేవలో పోతుంటే మనం నిందలు పడుతున్నాం అనుకో మనం మన శ్రమలు పడుతున్నాం అనుకో ఆ శ్రమలు ఆయన నిమిత్తం వచ్చినాయి కాబట్టి అంటే ఆయన శ్రమలో మనం పాలు పొందుకున్నాం కాబట్టి మనకు ఆయన అధికారంలో మనం పాళి భాగస్థలం అయినాం కాబట్టి ఆయన పనిలో మనం పాలి బాగస్థలం కాబట్టి స్వార్థ పరిచయం ఆయన మన ఆయన చేస్తున్న పనే కదా మనకి ఇచ్చిండు మనం చేస్తున్నాం అంటే ఆయన మన ద్వారా స్వార్థ పరిచయం చేస్తున్నట్టే కదా కాబట్టి ఆయన పనిలో మనల్ని భాగస్థులం చేసిండు ఆయన రాజ్యానికే మన వారసులుగా చేసిండు కదా అట్లే ప్రతి పనిలో కూడా దేవుడి మనల్ని ఆయన పనిలో పాలి భాగస్థులను చేస్తాడు కాబట్టి ఈ రీతిగానే మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా ఒక శ్రమం వచ్చినా ఒక అనారోగ్యం వచ్చినా ఏది మనము ప్రతి విషయం ఇన్ ఎవ్రీథింగ్ మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలంటే అది ఎందుకు వచ్చింది అది నా మేలు కొరకు వచ్చిందా లేకపోతే దేవుడు నా ద్వారా ఏమన్నా పని చేయాలని చూస్తున్నాడా లేకపోతే నేనేమన్నా దేవునికి అవిజేయతగా ఉండి నా లోపాన్ని ఎతి చూపించడానికి దేవుడు దీన్ని అలో చేసిందా అనే గ్రహింపు మనలో వస్తే ఆ గ్రహింపును మన అండి మనం గ్రహించుకుంటే ఆ సమస్యని మనం గ్రహించుకుంటే ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తాం ఎప్పుడు చెప్తామంటే మనం పని చేసినప్పుడే మన సమస్యలు తీరాలంటే పని చేయాలి తగాదలు మన ఇంట్లోనే ఒక చిన్న విషయం చెప్తాము మన ఇంట్లోనే గొడవలు పడతా ఉంటాము తగాదలు పెట్టుకుంటా ఉంటాము తగాదలు పెట్టుకుంటా ఉండి దేవుడు ఈ సమస్యలు తీర్చు ప్రాభా శాంతి సమాధానం దయచేయమంటే ఆయన అడికెలు దయచేస్తాడు ఇప్పుడు మనం చూసినా నాలుగు కేసులు చూసాము నాలుగు ఉదాహరణలో కూడా ఎక్కడ దేవుడు మనిషి ప్రమేయం లేకుండా కార్యం చేయలేదు మనిషిని పెట్టే కార్యం చేశాడు మనిషి చేసిన తర్వాతే దేవుడు కార్యం చేశాడు అంటే ఇంట్లో గొడవ నీలో సమాధానం లేకపోతే నీలో శాంతి లేకపోతే నీలో ఓపిక లేక నీలో సహనం లేక నీలో కోపం పెట్టుకొని నీ వల్ల తగాదుస్తే దేవుడికి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది నువ్వు ఇవి సరి చేసుకోవాలి కదా ఫస్ట్ ఇవి సరి చేసుకుంటే ఆటోమేటిక్గా గొడవ కూడా పోతుంది అంటే నువ్వు ఉట్టిగా ప్రార్థన చెప్తున్నావు దేవుని వాక్యం ఏం చెప్తుంది నీలో కోపం ఉండకూడదు నీలో ఓపిక ఉండాలి నీలో సహనం ఉండాల నీలో దీర్ఘశాంతం ఉండాల నీలో ప్రేమ ఉండాలా నీలో దయాత్వం ఉండాల జాలితం ఉండాలి నీలో కనికరం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే ఇవన్నీ నీలో లేకపోతేనే కదా ఇంట్లో గొడవలు వచ్చేది ఇలా ఓపిక లేకపోతే గొడవ వస్తుంది నీలో దీర్శాంతం లేకపోతే గొడవ వస్తుంది నీళ్ళు ప్రేమ లేకపోతే గొడవ వస్తుంది మరి ఇవన్నీ లేవు అందుకే గొడవ వచ్చింది అని దేవుడి వాక్యం చెప్పింది దేవుని వాక్యం మనకే చదువుస్తుంది ఒకటే చెప్పి నీళ్ళు ఆత్మఫలాలు ఉండాలా నువ్వు తగ్గించుకొని ఉండాలా నువ్వు ప్రతి దాంట్లో తగ్గించుకోండి నీళ్ళు గర్వ అంకారం ఉండకూడదు నీలో కోపం ఉండకూడదు నీళ్ళు ప్రేమ ఓపిక జాలీదయా ఉండాలి మరి ఇలా నీళ్ళు లేవు నువ్వు సరి చేసుకుంటే నీకు ఆ దేవుని వాక్యం చెప్పింది ఇంకా నేను ఒక ఉదాహరణ చెప్పిన డాక్టర్ చెప్పినంత పదాలు తగ్గిపోతుంది దేవుని వాక్యం మీద సెలవిస్తుంది డాక్టర్ కూడా ఈ మందు వేసుకో చెప్తాడు ఆ మందు వేసుకుంటే అది ఆయన మాట నమ్మి ఆ మందు తీసుకొని వేసుకుంటే ఆరోగ్యం తగ్గిపోద్ది అట్లనే ఈ వాక్యం ఇన్నది మనము ఆ వాక్యాన్ని మన జీవితంలో స్వీకరించి పాటిస్తే ఆ గొడవే కానీ అనారోగ్యమే కానీ మనల్ని ఏం చేయదు అది ఎంత పెద్ద భయంకరమైన రోగమైనా కానీ ఎంత పెద్ద సమస్య అయినా కానీ మనల్ని ఏమి చేయవు ఇట్లో మనం ఏది కూడా మనం చేయకుండా మనం కష్టపడకుండా మనం ఏది కూడా మనం కాంప్రమైజ్ కాకుండా దేవుడు కార్యం చేయాలంటే ఖచ్చితంగా కానిపోనది కానిపనే ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా అదిగా లేనే లేదు మనిషిని పెట్టకుండా దేవుడు ఏ కార్యమో చేయలేదు ఏదికో గోడలో బడ్డా కొట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏడు రోజులు ఏడు సార్లు తిరిగిన తర్వాతే పడిపోయినాయి ఎక్కడైనా చూడండి మనిషి ప్రమేయం లేకుండా మనిషిని దేవుడు ఇన్వాల్వ్ చేయకుండా మనిషి ద్వారా దేవుడు హెచ్చరించకుండా ఏ పని కార్యము జరగనే లేదు మనిషి ద్వారానే దేవుడు ప్రతి కార్యము చేశాడు పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా మనిషి ద్వారానే చేశాడు ఎట్లంటే కష్టపడాలా ఆదాము కష్టపడ్డాడు మోసే కష్టపడ్డాడు నోవహు కష్టపడ్డాడు నోవహు పని చేశాడు మనం ఏంటంటే పని చేయకుండానే మనకు సమస్య సాలు ఆలోచిస్తాం కాబట్టి మన జీవితాల్లో కార్యాలు జరగవు ఒకటే మాట ఇంత లేదు ఎన్నో మాటలు లేవు ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం మనం విశ్వాసం పెడతాం ఆయన వాక్యం వింటాం కానీ ఈ మూడు చేసినంత పదాలు మన సమస్య పోదు విన్న వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించి మనం పని అది కష్టమైనా సరే అది అనారోగ్య సమస్య అయితే నువ్వు అన్నం మానుకోవాల్సి వస్తుంది నువ్వు ఏదైనా పని చేయడం ఆపేయాల్సి వస్తుంది నువ్వు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది మరి అవన్నీ చేసి కష్టపడితేనే కదా నీకు ఆరోగ్యం నుంచి విడుదల పొందేది నీకు అనారోగ్యమే వచ్చింది నువ్వు ఎక్కువ ఆనంద తినడం వల్ల వచ్చింది మనం అన్నం మానుకుంటే నీకు స్వస్థతని తిరిగి వస్తుంది నువ్వు ఎక్కువగా శారీరక శ్రమ చేయట్లేదు శ్రమ చేయకపోవడం వల్ల నీకు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయింది హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంది మరి నువ్వేం చేయాలా కష్టపడాలా నువ్వు ఇన్నాళ్ళు తిన్న కొలెస్ట్రాల్ తిన్నంత ఆపేయాలి కష్టపడి కష్టపడి నువ్వు ఎక్సర్సైజ్లు చేయాలి చేసి కష్టపడితే అప్పుడు నీకు ఉన్న సమస్య పోతుంది నీకు హార్ట్ అటాక్ ఉన్నా కానీ హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కూడా పోతాయి అన్నట్టు కదా మరి నువ్వు ఆ కష్టపడకుండా ఓన్లీ దేవుని మీదనే ఆధారపడుతున్నావు కాబట్టి మనకి స్వస్థతలు రావు ఉట్టిగా దేవుడి మీద ఆధారపడతాం కాబట్టి మన ఇంట్లో సమస్యలు పోవు ఉట్టి ప్రార్థన చేసి ఆగిపోతాం కాబట్టి మన ఇంట్లో సమాధానం దొరకదు అది సేవలో కూడా మనం ఉట్టి ప్రార్థన చేసి ఆగిపోతాం కాబట్టి మనకి సమాధానం దొరకదు మనం ఎక్కువ సేవ చేయలేం మనం అడుగు ఒక మడుగు ముందేస్తే ఆయన గురించి దాబీదు కొట్టింది చిన్న రాయితోనే మోసాడ్డం పెట్టింది ఒక చిన్న కర్రనే కదా అట్లనే మనం కూడా చిన్న పని చేస్తే దాని ద్వారా గొప్ప మేలు వస్తుంది ఆయన దా మోసం చేసింది కర్రడ్డం పెట్టాడు ఆయన సముద్రం రెండు పాయలు అయిపోయింది అంత పెద్ద సముద్రం రెండు పాయలు అయిపోయింది ఒక మాటతోటి అట్లానే చిన్న రాయి తీసుకొని కొరితే అంత పెద్ద గొలి కింద పడిపోయింది ఒక్క దెబ్బతోటి అంటే మనం చేయాల్సింది ఎంత చిన్నదైనా సరే మనం చిన్న పనైనా మనం స్టార్ట్ చేయాలా చిన్నగానైనా సరే మనం స్టార్ట్ చేస్తే గొప్ప కార్యాలు చేసేది ఆయన మనం కార్యమే చేయకపోతే చిన్న టాబ్లెట్ వేసుకుంటే అంత పెద్ద రోగం కూడా తగ్గే చిన్న ట్యాబ్లెట్ వల్లనే కదా అట్లనే మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తేనే మనం పని చేయడం స్టార్ట్ చేస్తేనే దేవుడు గొప్ప మేలును మన జీవితాల్లో జరిగించగలడు అటువంటి గ్రహింపు మనలో వస్తే అటు అటువంటి రీతిగా మనం ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గ్రహించుకోవడం స్టార్ట్ చేస్తేనే మనకి స్వస్థతలు కానీ మన సేవలో కానీ ఏదైనా సరే మనం ఎందుకంటే బైబుల్ ఆ రీతిగానే ఉంది కష్టపడవాడే దేవుడు ఎన్నుకున్నాడు ప్రతి చోట కూడా ఎక్కడ ఉట్టిగా తిరిగేటవాళ్ళని ఖాళీగా దిగటవాళ్ళని ఎవరిని ఎన్నుకోలేదు దేవుడు కష్టపడే వాళ్ళని ఎన్నుకున్నాడు నువ్వు నోవాహుకు వచ్చి నువ్వు ఇంత మందిని కాపాడాలా ఇంత పెద్ద ఓడ తయారు చేయండి అమ్మో అంత పెద్ద అన్ని జంతువుని పట్టి అంత ఓడ నేను ఏడదేయాలి ప్రభావం నువ్వు అక్కడే పెట్టామని సరే ప్రభు అన్నాడు ఆయన ఆజ్ఞని పాటించననుంది ఆరాధ్యాయంలో నోవాహు ఆయన చెప్పి ఆయన ఆజ్ఞ అంతటిని పాటి పాటించాను చెప్తాను ఒక్క నిమిషం వాక్యం చూపిస్తాను ఇరవై రెండు ఆదికాండము ఆరాధ్యాయం ఇరవై వచనంలో ఉంది అది ఆదికాండం ఆరోగ్యం ఇరవై వచనంలో నోవాహు అట్లు చేశాను దేవును దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను అనుంది చూడండి अकॉर्डिंग टू ऑल दैट గాడ్ కమాండెడ్ హి సో డిడ్ హి అంటే చేసిన చెప్పిన ప్రతి పని ఆవత్తు అంటే ప్రతి పని చేశాడు అన్న ఎక్కడా చిన్న పని కూడా నో జపలేదు అది కష్టమైన పని చాలా పెద్ద కష్టమైన 100 పెద్ద ఓర్దాజడే చాలా కష్టమైన పని కానీ ఆయన మారుమాట మాట్లాడకుండా ప్రతి పని చేశాడు అంటే కష్టపడ్డాడు కాబట్టి ఆయన కాపాడబడ్డాడు దేవుని సృష్టిని కాపాడబడ్డాడు ఆయన వంశావళి ఇప్పటికీ నిలిచి ఉంది కదా ఆయన వంశావళి ఇప్పటికీ నిలిచి ఉంది ఆయన ద్వారా దేవుడు ఆయన ఆయన వల్లే కదా దేవుడు మళ్ళీ ఇంకో ఆయన సంతాపంలోనే నేను ఇంకోసారి ఇసుమంటి పెద్ద ఇటువంటి జలప్రళయాలు తీసుకొని రాను ఇటువంటి హానికరమైన నేను మళ్ళీ తీసుకొని రానని దేవుడు చెప్తాడు కదా తర్వాత ఆయన కష్టపడని కాపాడబట్టే కదా కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులమైన మనము పుట్టి ప్రార్థనలతోనే మనకు జవాబులు రావు దేవుడి వాక్యం వింటే జవాబులు రావు ఆ ప్రార్థన చేసి ఆయన వాక్యం విని మనం పాటించడం మొదలు మన సేవలో ఆయన పాటించడం అంటే పని క్రియ అంటేనే పని కదా క్రియలో విశ్వాసం రూతమని దేవుడి వాక్యం చదవిస్తుంటే క్రియా అనేది పని పనే కదా పని చేయడం స్టార్ట్ చేయాలా ఈ రోజు నేను దేవునికి ఉద్యోగం గురించి ప్రార్థన చేసినాను ఉద్యోగం పొందుకోకుండా నేను ఒక్కడే నిలబడిపోతే నేను దాని గురించి ప్రయత్నాలే చేయకుండా దేవా నాకు ఉద్యోగం ఈ ఉద్యోగం ఏంటంటే వాడు ఎప్పటికీ పొందుకోలేడు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు వాడు చదువుకోవాలి చదువుకుని దేవుని సహాయం పడితే దేవుడు జ్ఞానం ఇస్తాడు అర్థం చేసుకుని శక్తి ఇస్తాడు అవన్నీ ఇస్తాడు కదా అవన్నీ ఇచ్చి ఆయన నెంబర్ వన్ ర్యాంక్లో నిలబెడతాడు కష్టపడితే కష్టపడాడు కష్టపడకుండా ప్రభావ నువ్వే చూసుకో ప్రభావ నువ్వే చూసుకో ప్రభావ నేనైతే సాధన ప్రభా నువ్వే చూసుకో నువ్వే చూసుకో అంటే చదవకుండా నువ్వు ఎట్లా పాస్ అవుతావు అది పాసిబుల్ అది పాసిబుల్ కాదు చదివినాడు పాస్ అవుతాడు వాడు దేవుడి మాట వింటాడు కాబట్టి వాడు దేవుడి మాట దేవుడు చెప్పిన దాని ప్రకారం వాడు కష్టపడ్డాడు కాబట్టి దేవుడు వాడిని వాడి దేవుడు తెలియకపోయినా దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడు ఫస్ట్ వస్తున్నాడు నువ్వు దేవుడు తెలిసి కూడా ఆయన చెప్పిన మాట వినట్లేదు కాబట్టి వినకుండా దేవుడి మీదనే భారం పెట్టినావు కాబట్టి ఆ పాస్ కాలే ఒక వీధిగా చెప్పాలంటే ఇదే ఉదాహరణ ప్రతి విషయంలో కూడా వర్తిస్తుంది ఇదే ఉదాహరణ ప్రతి విషయంలో వర్తిస్తుంది దేవుడు మన ద్వారా కార్యాలు చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మనం కార్యాలు చేయకుండా మనం పని చేయడం స్టార్ట్ చేయకుండా ప్రతిదానికి దేవుడి మీదనే ఆధారపడతా ఉంటాం ఆయన మనకు అధికారం ఇచ్చి మన ద్వారా పనులు చేయాలని చూస్తూ ఉంటే మనం ఏం చేస్తాం మనం అధికారం పుచ్చుకోకుండా మనం అధికారం తీసుకోకుండా మనం ఈ లోకంలో పడిపోయి ఆ అధికారాన్ని వినియోగించుకోలేం మన కాబట్టి దేవుడు మనకి ఏం చెప్పి మనకు వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయము మొదటి దిశలోని కేదు పద్ ప్రతి విషయము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము మనకి మత్తస్సు వార్త ఏడో అధ్యాయంలో ఉంటుంది ప్రభువా ప్రభువా అను ప్రతి ప్రవేశింపలేడు కానీ దేవుని చిత్త ప్రకారం వాడే ప్రవేశించను అని ఉంటది ఏడో అధ్యాయంలోను అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మత్తస్సు వార్త అధ్యాయము ఇరవై వచనం చూడండి ఇక్కడే మనకు అర్థం కావాలి మతస్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడులో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త చేయువాడే ప్రవేశించును అంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తేనే ఆయన చిత్తాన్ని ఆయన చిత్త మనం నడుచుకుంటేనే నెరవేర్ ఇక్కడ చిత్త ప్రకారం నువ్వు చేసేయాలి ఆల్రెడీ నేను చేస్తా కాదు చేయువాడే చేసేవాడే చేస్తాను అనేవాడు కాదు చేసిన చేయువాడు చేస్తే చేసేవాడు అనే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది నేను దేవుని చిత్త చేస్తా చేస్తా అనేవాడు కాదు చేయువాడు చేసేవాడు చేసిన వాడు మాత్రమే ప్రవేశి ప్రవేశించుని వాక్యం ఉంది అంటే చూడండి ఇంతక మనం చూసిన వాక్యంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఇలాగ చేయుట ఏసుక్రీస్తు దేవుని చిత్తమన ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలంటే మనము ప్రతి విషయము అది కీడైనా మేలైనా అది ఎందుకు వచ్చింది మేలు వచ్చింది మేలే వచ్చింది దేవుని కృతజ్ఞతాస్థులు చెప్పాలా ఆ మేలు దేవునికి అనుగ్రహించడం అంటే నీ ఒక్కడికి కొరకు అనుగ్రహించడు ఆ మేలు కూడా నీకు దేవుడు దాన్ని ఉపయోగించమనే చెప్తాడు అది అది కూడా గ్రహించాలి మేలు వచ్చింది కదా అంటే దేవుడికి నేను దగ్గరకు ఉన్నాను కదా అని చెప్పి మనం అనుకోవడానికి లేదు ఆ మేలు ద్వారా కూడా దేవుడి ను అని వాడుకోబోతున్నాడు నీకు ఏదన్నా ధనం ఇచ్చినా నీకు ఏదన్నా జ్ఞానం ఇచ్చినా నీకేమన్నా దేవుడి అడిషనల్గా ఇంకేమన్నా అంటే నీకు బాగా దేవుడి నీకు కొత్తగా ఏదన్నా బయలుపరిచింది అనుకో దేవుడి కొత్త విషయాన్ని కొత్త విషయాన్ని నీకు తెలియజేసిండనుకో దేవుడికి అధికంగా అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చిండనుకో నువ్వు పంచాలేదాన్ని ఆ జ్ఞానాన్ని పంచమని దేవుడిని అది ఇచ్చిండు నువ్వు పంచకుండా నాకు ఇచ్చింది దేవుడు అంటే నేను గొప్పవాడి లేదు అర్థమవుతుందా దేవుడు మనకు గొప్పవాడడం అనుకోవడానికి లేదు ఏది ఇచ్చినా దేవుడు ఆయన మహిమ కొరక ఇస్తాడు కాబట్టి అది ఆయన మహిమ కొరకు మనం ఎట్లా ఉపయోగించాలని మనం గ్రహించుకుంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థలు చెప్పగలం అట్లా గ్రహించుకొని దాన్ని సరిచేసుకొని ఆయన వాక్యం ప్రకారం నడిస్తే మనం పోతాం ఇలా ఆ చేయడం ఏంటంటే దేవుని ఏసుక్రీస్తునందు దేవుని చిత్తం అని ఈ విషయంలో దేవు ఏసుక్రీస్తునందు దేవుని చిత్తం ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ప్రభు ప్రభు అని మనను పిలిచివాడు పరోలోకంలో ప్రవేశించడు కానీ పరలోకం మనందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ప్రవేశించనుంది అంటే మనం ఆ రీతిగా చేయడం ఏమంట దేవుని చిత్తమంట అంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా కాబట్టి మనం పరలోక రాజ్యం కావాలంటే సింపుల్ ఏంటంటే మనం దేవుని చిత్తాన్ని చేయాల చేయాలంటే పని చేయాలి పని చేస్తా కాదు అనారోగ్యమైన నువ్వు అనారోగ్యం నుంచి బయటపడాలన్నా నువ్వు కష్టపడాలా నువ్వు ఏదో తప్పు చేస్తానో నువ్వు ఏదో సంథింగ్ రాంగ్ చేస్తే బాడీకి ఏదో హానికరంగా చేస్తానో నీ బాడీ నీకు సహకరించదు మరి దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు చేస్తే తప్పేదో తెలుసుకోవాలి ఇంట్లో సమస్య వచ్చిందంటే నీకు ఏదో ప్రాబ్లం ఉంది నీకు లోపం వల్ల బయట వాళ్ళ లోపం వల్ల వాళ్ళ లోపాలు గ్రహించినప్పుడు వాళ్ళ లోపాలు తగ్గట్టు నువ్వు కదా సరే నీలో లోపం ఉంది నీళ్ళు లోపం ఉంటే దాన్ని సరి మళ్ళీ ఇంకోసారి ఆ గొడవ రిపీట్ కాకుండా లోపాలు సరి చేసుకుంటే నీకు మళ్ళీ అటువంటి గొడవ మళ్ళీ రాదు కదా కాబట్టి నీ అనారోగ్య సమస్య అయినా సేవలో కూడా మనం ప్రార్థన చేసే ఆగిపోతే కాదు మనం ఒక అడుగు వేసి ముందుకేసి నడిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించడు కదా నువ్వు ఎక్కడకి పోవాలో నువ్వు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తే అది అది ఏం ఉపయోగం లేదు దానివల్ల సేవలో అడ్డంకులు వస్తాయి అడ్డంకులు వచ్చినప్పుడు ఆ అడ్డంకులా జయించాలో జ్ఞానం దేవుడిని అడగాలి ఎందుకంటే అసలు అడ్డంకులకి మళ్ళీ రాకూడదంటే నువ్వు అడ్ంకిం జయించాలా మీకు ఇప్పుడు సేవ వెళ్ళాలా నీకు ఒక ఆటంకం వచ్చింది నువ్వు ఆటంకాన్ని జయిస్తే ఆటంకాన్ని జయించగలిగితే నువ్వు మళ్ళీ అటువంటి ఆటంకం నీ సేవలో రాకుండా నువ్వు జాగ్రత్త అటువంటి ఆటంకం మళ్ళీ వస్తే దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో దేవుడిని ఆటంకం ద్వారా జ్ఞానమిస్తారు అరే ఆటం వచ్చిందని చెప్పి నేను నువ్వు ఆటంకం నుంచి ఏం నేర్చుకోవో ప్రతిసారి ఆటంకమే వస్తుంది నువ్వు ప్రతిసారి సేవ పోకొని ఆగిపోతానే ఉంటామన్నా కాబట్టి ఏదైనా సరే ఏదైనా సరే మనలో గ్రహింపు ఉండాలా ఏదొచ్చినా సరే దేవుడి నుంచి వస్తుందని మనకు తెలుసు కదా అపవాది మన దగ్గరికి వచ్చిన ఒక రోగం మన దగ్గరికి వచ్చిన ఏదో వచ్చినా అది దేవుని దగ్గర నుంచే వస్తుంది కానీ దాన్ని ఆయన మహిమ కొరకు అది కూడా అది వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ప్రతి విషయంలో కృతజ్ఞత వస్తుంది అంటే అది కూడా మనకి మేలుకరంగా మారుతుంది కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పమని దేవుడు చూడడం మనం బేసిక్గా ఎందుకు చెప్తాం ఎవరికన్నా థ్యాంక్స్ ఎవరైనా మనకు సహాయం చేస్తే చెప్తాం థ్యాంక్స్ సహాయం చేయకుండా ఎవరికి మనకు థ్యాంక్స్ చెప్పం కదా అట్లానే ప్రతి పనిలో దేవునికి కృతజ్ఞత చెప్పంటే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు సహాయం చేయడానికి చూస్తున్నాడు దాన్ని మనం గ్రహించుకోవట్లేదు అన్నట్టు ఎందుకు గ్రహించుకోలేమంటే మనం కష్టపడే తత్వం లేదు కాబట్టి గ్రహించుకోవటం కష్టపడాల్సి వస్తుంది కష్టపడితే మేలు వస్తుంది కష్టపడలేము కాబట్టి మనకు అనారోగ్యాలు బావు మనం సడీ చేసుకోం కాబట్టి మన ఇంట్లో సమస్యలు బావు మనం మనకి సేవల ఆటంకాన్ని మనం ఎదిరించలేము కాబట్టి మనం ఆ సేవలో కూడా ముందుకు పోలేము కాబట్టి వాటన్నింటినీ ఎదిరించుకుని మనం దేవుని చిత్త ముందుకు సాగితేనే మనము దేవుని చిత్తాన్ని చేయగలవారము ఆయన రాజ్యంలో ప్రవేశించగలము కాబట్టి మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పదు కాబట్టి ఆయన ఆ కీడులోను ఆ అనారోగ్యంలో దేవునికి ఎట్లా మహిమ తీసుకొని రావాలా ఎట్లా ఆయనకు గొప్ప సాక్ష్యంగా తీసుకొని రావాలా అనే దానికి మనం ఆలోచించి దానికి వరకు కష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యము మనం చూస్తాం చూసినప్పుడు ఆయనకి ఆటోమేటిక్గా కృతజ్ఞతలు చెప్తాం వచ్చి చూసిన తర్వాత ఎవరైనా చెప్తారు అది ఏముంది సహాయం చేసినాక ఎవరైనా చెప్తారు సహాయం చేయకు ముందే కదా దాన్ని గ్రహించి దాని ఈ సమస్య వల్లనే నేను మేలు పొందుకోబోతున్నానని చెప్పి నువ్వు గ్రహించున్నాడు నువ్వు ముందుగానే నువ్వు కృతజ్ఞతలు చెప్తే నీ విశ్వాసం ఎంత హై లెవెల్లో ఉంటుంది దేవుని దగ్గర కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెందించ వారమే ఉండాలా ప్రతి విషయంలో దేవుడు మనల్నే బట్టి కార్యం చేయాలనుకున్నాడు మనం ఏంటంటే ప్రతిసారి దేవుడి దగ్గరికి పోవాలని ఆలోచిస్తాం కాబట్టి దేవుడు ఎక్కడ కూడా మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పని చేయలేదు ఆయన బిడ్డలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పని చేయలేదు ఏ కార్యమో చేయలేదు కాబట్టి మన ద్వారా ఆయన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు మన ద్వారా సమస్యలు దూరం చేయాలని ఆశపడుతున్నాడు ఆయనంతటా ఆయనకు డైరెక్ట్ తీస్తే మనం ఎందుకు ఆయనకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను ఎక్కువ వద్దు ఇప్పుడు దేవుడు ఉన్నాడు మనం ఆయన రక్షణ పొందుకున్నాం ఆయన రక్షణలోకి వచ్చినాం రక్షణలోకి వచ్చిన మనం ఏంటి దేవుడు ఏం చెప్పాడు మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు కదా దేవుడు ఎంతో క్లియర్గా చెప్పాడు అంటే మనం వెలుగు దేవుడు మనల్ని వెలుగుగా పెట్టిండి లోకంలో వెలుగుగా ఎందుకు పెట్టాడు వెలుగు అవసరం ఎందుకు వెలుగు అవసరం చీకట్లో ఉంటే వెలుగు అవసరం ఎందుకు మార్గం కనిపించడానికి కదా మరి మనల్ని వెలుగుగా పెట్టిండి అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి మనం మార్గం అన్నట్టు కదా మనం మన ఇంట్లో బలుగు వెలుగులాగా పెడతాం ఎందుకు అది అక్కడ వెలుగుతున్నంత కాలం మనం అటు ఇటు అటు ఇటు నడగలుగుతాం అన్ని చూసుకోగలుగుతాం జాగ్రత్తగా ముందుకు సాగలుగుతాం ఇటు వెళ్తామో మనకు క్లారిటీ ఉంటారు ఆ లైట్ లేనప్పుడు మనం వెళ్ళిపోతున్నామో మన క్లారిటీ ఉండదు కదా అట్లనే దేవుడు మనల్ని వెలుగుగా పెట్టిండి లోకంలో మనల్ని వెలుగుగా పెట్టినప్పుడు మనమే మార్గం చూపించే వాళ్ళమై ఉండాలి కానీ దేవుడు వచ్చి మార్గం చూపించేది కాదు కదా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనమే వెలుగైనప్పుడు మనమే వెలుగు ఉన్నప్పుడు మనం వెలుగుగా వెలుగుతున్నప్పుడు మనిషి నడవగలడా లేదా మార్గంలో మనల్ని చూసి మనం మనలో ఉన్న వెలుగును చూసి వాళ్ళు నడవగలడా లేదా మనం వెలగకుండా ఆగిపోతే దేవా నువ్వే చేయ కార్యము నేను పనికిరాని వాడిని నువ్వే చేయ కార్యము మనం నేను మధ్యలో ఉన్నాను నువ్వే చేయ కార్యం మధ్యలో నువ్వెందుకు నువ్వు అనవసరం కదా ఆయనకు ఆయన ఎందుకు పెట్టిండు ఆయన పని కొరకు నీ లోకంలో పెట్టిండు నిన్ను వెలుగుగా పెట్టిండు నేను అభిషేకిస్తానంటున్నాడు నీకు సమస్తం సమకూరుస్తానంటున్నాడు మన సమస్తం సమకూరుస్తానన్నప్పుడు ఎందుకు ఆయన ఇవన్నీ చేస్తానన్నాడు మీ ద్వారా ఆయన మహిమ పొందాలా నిన్ను ఆయన ప్రతినిధిగా పెట్టాడు నేనేం చేయను ప్రభు నాకు వల్ల ఏమి కాదని నువ్వు తప్పించుకోకపోతే అసలు నువ్వు ఆయన పనికిరావన్నట్టే కదా నువ్వు అసలు పనికిరావనట్టే కదా మన నేనైనా ఏదైనా సరే మనం వెలగమంటే అది పనికి రానప్పుడు మనం ఏం చేస్తాం తీసి పక్కన పడేస్తాం ఉపయోగం లేదు కదా అంటే మనం దేవునికి పనికి రానప్పుడు దేవుడు మనల్ని తీసి పక్కన పడేస్తాడలేదా అదే చెప్తుంది ఏంటంటే మనల్ని దేవుడు వెలుగ్గా పెట్టిండు ఆ వెలుగుని మనము వెలిగించి అనేకుల్ని ఆయన చింతకు నడిపించుకొని రావాలి మనం వెలగకుండా వేస్ట్ అయిపోతే వేస్ట్ ఆయనకి మనం పనికిరాని పనికిరాని పాత్రలు పనికిరాని పాత్రలు మనం ఏం చేస్తాం తీసి బయటపడేస్తాం కాబట్టి దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రలుగానే పెట్టిండు ఆయన మనల్ని లోకానికి వెలుగ్గా పెట్టిండు కాబట్టి వెలుగు వెలగాలన్నా మనకేం కావాలా పవర్ కావాలి ఆ పవర్ ఆయన ఇస్తాను అంటున్నాడు కదా ఆ పవర్ ఆయన ఇస్తానంటున్నాడు మనం ఏం చేయాలి మన పర్పస్ ఏంది మనం వెలగాల వెలిగి మార్గం చూపియాలి అనేకులకు మరి వెలగను నువ్వు పవర్ ఇచ్చినా నాకు వద్దు నా వల్ల కాదు నేను వెలగను అని అంటే మీతోటి దేవుడు పనిలేదు కదా మీతో దేవుడు పనిలేనప్పుడు నువ్వు దేవుడికి అవసరమే లేదన్నట్టు కదా మనం అవసరం లేని పాత్ర పనికిరాని పాత్ర మనకు దేవుడు మనకు ఎందుకు పనికిరానప్పుడు దేవుడు తీసి పక్కన పడేస్తారు కదా అదే కదా ఫలించల్లి ఫలించని కొమ్మను నరికి వేతును ఫలించదాన్ని మరింతగా ఫలించదాగని నేను విస్తరింపజేస్తానని అన్నాడు కదా వ్యూహం సంవత్సర వాక్యం ఉంది కదా కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడంటే మనమే ఒక వెలుగు మనమే ఒక వెలుగు మనం వెలగాలని చెప్తున్నాడు దేవుడు అని ఆయన మన ద్వారా కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు మనం ఏంటంటే తప్పించుకోవాలని వస్తున్నాం కాకపోతే కష్టమైన పని దేవుని స్వార్థ చెప్పడం అంటే కష్టమైన పని అనేకులకు అన్ని దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పడం బహు కష్టమైన ఇంకేదైనా అనారోగ్యం గురించి బయటపడాలంటే ఏదైనా డైట్లు ఫాలో అవ్వాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా కష్టమైన పని ఇంట్లో సమస్యలు ఉంటాయి గొడవలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనలో ఓపిక సాహనం లేదు కాబట్టి గొడవలు వస్తూ ఉంటాయి మన ఓపిక సహనం కలిగి ఉండడం మనకు కష్టమైన పని కాబట్టి మనలో మేలు రావు ఆయన మాట మనం వినడం లేదు కాబట్టి మనలో మేలులు రావు మనం ఆయన పనికిరాని పాత్రలుగా ఉన్నట్టు కాబట్టి మనం ఆ రీతి ఉండకుండా దేవుడు మనకి ఏ సమస్య ఏ స్థితిలో మనల్ని పెట్టినాడో ఆ స్థితిలో ఉంటూ అనే కృజ్ఞత స్థులు చెల్లిస్తూ ఆ స్థితి దేవుడు మనకు ఎందుకు ఇచ్చినాడు మనకు గురిగి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలన్న దేవుడిని మనం ప్రార్థన చేద్దాము పరిశుద్ధ ప్రేమ గల దేవాస్తానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ మహోన్నత దానికి వందనాలు తండ్రి వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభావ అవున తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ ప్రతి విషయంలో మీ నా తండ్రి నన్ను మా ద్వారా మీరు పని చేయాలని ఆశపడుతున్నారు ప్రభావ అవున తండ్రి నన్న మనిషి ప్రమేయం లేకుండా నీ బిడ్డల నీ బిడ్డల్లో ప్రమేయం లేకుండా ప్రభావ ఏ కార్యంలో జరగలేదు ప్రభావ నన్న ఆదము కానీ మోసే కానీ ప్రభావ నీ యోహోష్వా కానీ ప్రభావ ఎవరిని తీసుకున్న వారంతా కష్టపడి ఆయన నీ యొక్క కార్యాలను వాళ్ళు చూసినారు ప్రభావ ఈరోజు మేమేంటంటే ప్రభావ కష్టపడకుండా ఏని చేయకుండా నీకే అప్పగిస్తున్నాం తండ్రి మీరు మమ్మల్ని వెలుగుగా పెట్టింది మేము వెళ్లకుండా తండ్రి ప్రతిదానికి మీ దగ్గరికే ముమ్మర పెడుతున్నాం కాబట్టి తండ్రి నేను మేము వెలగాల ప్రభావ అనేకుల్ని వెలిగించాలా తండ్రి నేను ఎప్పటి నుంచి ప్రభావ నీ చిత్తమో తెలుసుకొని ప్రభావ మేము కష్టపడి పని చేసి ప్రభావ నేను నాకు మహిమని తీసుకొని రావాలా నీ మీకు మహిమకరమైన కార్యాలు జరిగించాల ప్రభావా అన్నింటి మీద మీరు మాకు అధికారం అనుగ్రహించారు ప్రభావ ఆ అనుగ్రహ ఎప్పుడు వస్తుంటే నీ మాటకు సంపూర్ణంగా లోబడి ఉంటేనే మాకు అధికారం అనుగ్రహింపబడుతుంది కాబట్టి తండ్రి అధికారు మేము పొందుకుని ప్రభావ అనే వెలుగ్గా మారినా ప్రతి ఒక్కరిని నడిపించాలి ప్రభావ ప్రతి మీ మార్గం నడిపించాలా తండ్రి నేను ఏ స్థితిలో ఉన్న మేమున్నా ఏ బాధలో మేమున్నా ఏ అనారోగ్యంలో మేము ప్రతి విషయం తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతు చెల్లించాల ఎందుకంటే ప్రతి విషయం తండ్రి మా మేలు కొరకే వస్తుంది కానీ కీడు కొరక రా ప్రభావ నువ్వు కీడు దేవుడు కాదు ప్రభావ నువ్వు మమ్మల్ని నశిం చేసే దేవుడువు కాదు ప్రభావ నువ్వు జీవింపజేసే దేవుడువు తండ్రి కాబట్టి నీ జీవంలోనే మేము పొందుకోవాలా ప్రతి విషయం మా దగ్గర అనుమతిస్తున్నావు అంటే దాని నుంచి మమ్మల్ని బయట పడాలనే ప్రభా దానించి మాకు మేలు చేయాలని నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభావా కాబట్టి తండ్రి ఆతిథిగానే మిమ్మల్ని ముందుకు నడిపించమని ప్రతి విషయంలో ప్రభు నీ చిత్తమేందు ఏ రీతే మేము బయటపడాను ఏం మాలో తప్పులున్నాయి గ్రహించి నేను ఈ నామానికి మహిమకరంగా మేము జీవించాలని సహాయం దయచేయమని విన్న వాక్యాన్ని ఫలిపచేయమని నా జరిగిన యేసుక్రీస్త పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె పరిశుధుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా ప్రభాన ఆయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు ప్రభవాన్ ఆయన నీ కంటిపాప వల్లే కాచి కాపాడి దినము తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగ యుగములకు కలుగునుగాక హలెలుయన దేవనా తండ్రి ప్రభానయన అవును ప్రభానయన ప్రతి దినం ప్రభానాయన తండ్రి నీ సన్నిధికి వస్తే ప్రభానైనా మీరు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా ఎంతగానో మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు మా బలహీనతలు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా దానిని బట్టి మీకు వందనాలు ప్రభా సమయము నాయన తండ్రి నాయన మీరు చెప్పినారు ప్రభా దినములు చెడ్డవి కనుక సమయము సద్వినియోగం చేసుకొని అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రతిదినం ప్రభా నీ గడుపుతున్నాం ప్రభ అంటే నీతోనే గడుపుతున్నాం ప్రభా నీతోనే సాహవాసం చేసుకుంటున్నాం ప్రభ కాబట్టి ఎన్నో దినాల నుంచి ఎన్నో సత్యాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఈ దినం కూడా మీరు మాట్లాడినారు ప్రభా దానిని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభ మీరు మాట్లాడింది ఒకటే ప్రభ నాయన మమ్మల్ని కష్టపడమన్నావు ప్రభా నయన ఆ ప్రయాసంతోనే ముందుకు వెళ్ళమన్నావు ప్రభా దా అప్పుడే ప్రభా నాయన నీ చిత్తము మేము జరిగించగలం ప్రభా నిన్ను సంతోషపరచగలం ప్రభా కాబట్టి నాయన ఆదామను సృష్టించి ఆ ఏదో తోటకి అతన్ని సేధ్యపరచుటకు ప్రభానైనాయన నాయన ప్రభా దాని మీద ఆయనకు అధికారం అనుగ్రహించినావు ప్రభా తోట మొత్తం మీద ప్రభా కాబట్టి నాయన అధికారం పొందుకొని నాయన తండ్రి మేము పనిచేయాలన్నట్టు ప్రభాన ఆయన కాబట్టి ఆ రీతిగా నాయన మా ప్రవక్తలు కానీ మా పితరులు కానీ ప్రభ నా ఆపోస్తులు కానీ ప్రతి ఒక్కరూ ప్రభానైనా వాళ్ళందరూ ఆ రీతిగా నీ బిడ్డలు ప్రభ ఆ రీతిగా ఈ లోకంలో వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ క్రియలు గనపరిచి నీ పట్ల విశ్వాసం గనపరిచి మీరు అప్పజెప్పిన ఆ పనికి విధేయత గణపరిచి నీ చిత్తాన్ని జరిగించినారు కాబట్టే వాళ్ళు ఇరవై నాలుగు పెద్దల్లాగా ప్రభానైనా నీ పరలోక రాజ్యంలో నీ సింహాసనాల దగ్గర కూర్చున్నారు ప్రభ కాబట్టి ప్రభ ఈ దినం మీరు మాకు అదే చెప్తున్నారు ప్రభా మేము కష్టపడాలా ప్రభ కాబట్టి ప్రభ ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నావు ప్రభ కాబట్టి ఏ సమస్య అయినా కానీ మేము ఉన్న స్థితి ఏదైనా ప్రభానైనా అది బాధ రోగమైనా అది ఆరోగ్యమైన ఏదైనా అది మీరు మాకు అనుగ్రహించేది మీరే ప్రభా కాబట్టి మా జీవితంలో ఏదైనా కావాలి అంటే అది మీ నుంచే రావాలా ఎందుకంటే ఒక బిడ్డలకు తండ్రి నుంచే వస్తుంది ప్రభా కాబట్టి ఈరోజు మీరు మాకు తండ్రిగా ఉన్నారు ప్రభా మేము మీకు కుమారులుగా బిడ్డలుగా ఉన్నాము నీ రక్తంలో కడిగి నీ గర్భంలో నుంచి ప్రసవించిన బిడ్డల్లాగా ఉన్నాం కాబట్టి సమస్తం మీరే మాకు అనుగ్రహిస్తారు ప్రభా కాబట్టి ప్రతి విషయంలో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ముందుకు పోవాలా ప్రభా ఏమైనా ఆ రీతిగా మేమేమైనా గడిచిన కాలంలో తండ్రి ఏమైనా ఆయస్కరంగా ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించు ప్రభా అవును ప్రభ నా ఆయన విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అది మృతం అన్నావు ప్రభ మళ్ళీ ఈరోజు మీరు జ్ఞాపకం చేసినారు ప్రభా కాబట్టి మళ్ళీ ఇంకా క్రియలు సంపూర్ణత రాలేదు ప్రభా కాబట్టే మీరు మాట్లాడినారు ప్రభ కాబట్టి మా క్రియలు ఉన్నప్పుడే ప్రభా నిన్ను మహిమపరచగలము నీ చిత్తాన్ని మేము నెరవేర్చగలము ప్రతి విషయం నీకు కృతజ్ఞత చెల్లించి నీకు మహిమకరంగా జీవించగలము నీకు మహిమతరంగా తీసుకురాగలం ప్రభా ఆతిగా మేము ముందుకు పోగలం ప్రభ కాబట్టి మమ్మల్ని క్షమించు ప్రభా నాయన నేనైతే నాయన విశ్వాసం పెట్టి కొన్ని విషయాల్లో క్రియలు కనబరచలేదు ప్రభా కాబట్టి నా అతిక్రమము నా పాపము నేను ఎదుట ఒప్పుకుంటున్నాను కాబట్టి నన్ను క్షమించండి ప్రభా ఎడతెగగా ప్రార్థన చేసే కృప నాకు దయచేయండి ప్రభా నాయన ప్రతి విషయంలో ప్రభా నాయన నీకు విధేయత కనబరుస్తూ ప్రతి విషయంలో నాయన నీ పట్ల నాయన నేను ముందుకు పోయేలాగిన మీరు నన్ను దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన నాయన మీరు చూపించినారు ప్రభా నాయన నోహావు ప్రభా ప్రతి ఆజ్ఞ నాయన నీ చెప్పిన ప్రతి పని చేసిండని ప్రభా ఈరోజు మేము కూడా నాయన మీరు సమస్తము నాయన మీరు చెప్పిన పని మేము చేయాలా ప్రభా నా ప్రభా మేము విశ్వాసం పెట్టి నాయన ఆ విశ్వాసాన్ని మేము క్రియారూపకంగా మేము చేయాలని మీరు చూపించినారు కాబట్టి మేము ఆ రీతిగా చేస్తాం ప్రభా నాయన ఆ రీతిగా తీర్మానించుకొని ముందుకు వెళ్తాం ప్రభా కాబట్టి తాతో మీరే ఉంటారు ప్రభా మాకు సహాయం మీరే చేస్తారు కాబట్టి మాయన మీరు కలిగిన అధికారం మీరు మాకు అనుగ్రహించినారని మళ్ళీ ఇదైనా మీరు జ్ఞాపకం చేసి ఎంతగానో బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభా కాబట్టి ఆ అధికారం ఇంకా మేము పొందుకోకుండా ప్రభా మేము ఉంటే ప్రభా ఈరోజు జ్ఞాపకం చేసినారు ప్రభ ఆ అధికారం మేము పొందుకొని ప్రభా నీకు మహిమకరంగా మేము జీవించాలా నడుచుకోవాలా కాబట్టి ఈ రోజు వాక్యం దాన్ని మాట్లాడిన ప్రతి వాక్యం ప్రతి మాట ప్రభా అది మీనించే కలిగిందని నేను నమ్ముతున్నాను నా హృదయపూర్వకంగా ప్రభా స్వీకరిస్తున్నాను ఈ విన్న వాక్యంలో ప్రభా నాకేమన్నా ఆయస్కరంగా ఉంటే ఈ వాక్యమే నన్ను ఈ వాక్యమే నన్ను సరిచేయాలా ఈ వాక్యమే ముందుకు నడిపించాలా ప్రభ ఈ వాక్యాన్ని నా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి అది బహుగా ఫలించేలాగా మీ కృప నాకు అనుగ్రహించండి ప్రభా మలో ఇంకా ఏమైనా బలహీనతలు ఉంటే ప్రభా నాయన మీ పట్ల ఇంకా ఏమైనా ఆయస్కరంగా ఉంటే ఇంకా చూపించండి ప్రభ మీరు కలిగిన సంపూర్ణత పరిపూర్ణత మీరు కలిగిన విధేయత ఈ లోకంలో ప్రభ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభ ఎట్లా జీవించినారో ప్రభ ఆ రీతిగా మేము జీవించినాయన నీ చిత్తము నీ దగ్గరికి వచ్చేలాగిన మమ్మల్ని నడిపించండి ప్రభ కాబట్టి ప్రభు ప్రభువ నిన్ను పలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ఉండడు కానీ నీ చిత్త ప్రకారం చేయువాడే అన్నావు అంటే మేము చేయాలంటే క్రియ చేయాలా కష్టపడాలా శ్రమించాలా ఆ రీతిగా ముందుకు పోవాలా అప్పుడే మాకు ఫలింపని జ్ఞాపకం చేసిన ప్రభ కాబట్టి నాయన మేము కష్టపడి పనిచేసి నాయనా ప్రభ మేము ముందుకు పోయేలాగ్న మీరే మాకు దీవించి ఆశీర్వదించి మేము వెళ్ళే ప్రతి మార్గంలో ప్రతి స్థలంలో ప్రతి విషయంలో మీరే మా మార్గము సరళం చేసి నాయనా మీరు కలిగిన విధేయత మాకు నాయన తండ్రి అనుగ్రహించినయన నీ పట్ల నాయన మీ చిత్తము నెరవేర్చినాయ నీ దగ్గరికి వచ్చేలాగిన అలాంటి కృప మాకు అనుగ్రహించమని ఈ దినం వాక్యం నీ స్వరం ద్వారా మాట్లాడి ఎంతగానో నాయన మమ్మల్ని బలపరిచినందుకు మా బలహీనతలు చూపి మమ్మల్ని సరిచేసినందుకు సర్వాధికారి నీకు వందనాలు తండ్రి దేవా ఈ రోజు ప్రభా మీరు వాక్యం చేత మాట్లాడేందుకు వందనాలు తండ్రి దేవా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి యొక్క ఆజ్ఞ అనుసరించడం నడుచుకోవాల ప్రభా దేవాయప్రభ ఎవరి టైం కూడా ప్రభావ ప్రవక్త ద్వారా అపోజ్ ద్వారా అందరూ కూడా ప్రభా నీ యొక్క పని చేశారు ప్రభా కాబట్టి ప్రభా అంత ప్రభా నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రభా నీకు విధేతగా కలిగి వాళ్ళు నడుచుకున్నారు ప్రభా అతిథిగా ప్రభా మేము కూడా మీకు విధేతగా కలిగి మేము నడుచుకోవాలా ప్రభువాక్యం పెంచిన అన్ని చేసాం కానీ ప్రభా పాటించకపోతే అది వర్ధమే అని అన్నారు ప్రభా మరి విన్న వాక్యాన్ని ప్రభావ మారుద ఫలింప చేయండి ప్రభావ మేము ఆ యొక్క వాక్యాన్ని పట్టుకు నడవాలా ప్రభువ మీరే మాకు సహాయపడండి తండ్రి దేవాయజు ప్రభావ ప్రతి ఒక్క క్రియా రూపంగా మేము చేయాలా ప్రభు ఏది కూడా ప్రభావ మేము వెళ్ళకపోవడానికి వీలైతే అందులో మమ్మల్ని ముందుకు నడిపించాను ప్రభా దేవా ప్రభా ఇంకా మా ఉంటే ప్రభా తొలగించి నీకు ఇంకా మేము విధేతగా కలిగి మేము నడుచుకోవాలా మీరు మాకు సహాయపడండి ప్రభావ దేవాయిచప ప్రభా మరి ప్రతి కూడా ప్రభా పని అప్పచెప్పినది కూడా ప్రభావ దేవా మాకు ఇచ్చిన పని మేము కంప్లీట్ చేసుకోవాలి ప్రభావ అది కంప్లీట్ కావాలంటే ప్రభా మేము సంపూర్ణంగా దాంట్లో వెళ్ళాలా ప్రభా పని వేసే ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉంటుంది కాబట్టి ప్రభావ అట్లా ఉండకుండా ప్రభావ మేము కంప్లీట్ చేసుకోవాలి ప్రభావ ఇచ్చిన పని ప్రభావ మేము చేయాలా నువ్వు ఎలా అయితే మాట వినే ప్రభావా యొక్క ఓడ కట్టిన ప్రభావ పని చూపించిన ప్రభావం ఎవ్రీథింగ్ ప్రభా సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చినది ఒక ప్రభావ ఏ మరి ఈ రోజు ప్రభావి మీరు మాలో ఉండే ప్రభ యొక్క పనిని ప్రభా మా ద్వారా చేపించుకుంటున్నందుకు నీకు మొదలు దేవ ఏ ప్రభా ఆ యొక్క పని మేము కంప్లీట్ చేయాలి ప్రభా ఇంకా అది ఆపడానికి వీలు ప్రభావ మేము ముందుకు వెళ్ళాలా అనేకులకు శువార్త ప్రకటించాలా సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభావ మాలో ఉన్న నిర్లక్ష్యతనం నుంచి వేలా దయచేసి మేము మీ యొక్క మాటకి లోబడి ప్రభావ విధేత కలిగి మేము నడుచుకున్నట్టు మీరు మాకు సహాయపడండి ప్రభావ మా ప్రతి ప్రవర్తన అంతట నీకే ఒక చెప్పిన ప్రభావ మీరే మాలో ఉండి మమ్మల్ని గైడ్ చేయండి ప్రభావ నీకే స్థుతం నీకు ఉండాలండి దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు అంత రాజ్యాలు జరిగిస్తారు అంటే ప్రభావ మీరు ఏ పంచుకున్నారు కాబట్టి ముందుకు నడిపించిన ప్రభావ తన ద్వారానే ఆ పని చేయాలి అని తను మీరు నిర్మించుకున్న ప్రభావ అదే రీతిగా ప్రభా ఒకవైతే ఒక విధానం అయితే మీరు చూపించినారు మీ యొక్క ప్రణాళిక చూపించిన ప్రభావ మరి యొక్క ప్రణాళిక ఏంటి మాకు బయలుపరచండి దేవా మేము అది తెలుసుకొని ఇంకా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా అనేకులకు ప్రభాని యొక్క సత్యని మేము ప్రకటించాలండి దేవ యజ్చ ప్రభావ పాములని తేళ్ళను కుటు ప్రభావ శత్రు బల మంతటి మీద అధికారం అనుగ్రహించి ఉన్నానని చదివించండి దేవుడు ప్రభా ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి మేము అలాంటి వారికి మేము బోధించాలి ప్రభావి యొక్క సత్యం మేము ప్రకటించాల ప్రభావ మరి మీరు సహించండి ప్రభా దేవా ప్రభావ ప్రతి ఒక్క సమయం కూడా మేము వేస్ట్ చేసుకోకుండా ప్రభా ఉన్న సమయంలో ప్రభా యొక్క వాక్యం నేర్చుకొని దాన్ని మేము ప్రాక్టీస్ చేసి అనేకుల ప్రభు ప్రకటించబడగా తయారు చేయండి ప్రభావ మేమందరికీ కూడా ప్రభావ వెలుగు కనిపించాలి ప్రభావ ఎందుకంటే ప్రభా మీరు మాలో ఉంటే ప్రభా అది వెలిగే కాబట్టి ప్రభా ఆ యొక్క వెలుగునే ప్రభావ మేము అనేక మేము ప్రకటించే వాడిలాగా ఉండాలి తండి దేవా ఇచ్చు ప్రభా మరి మీరు మమ్మే గైడ్ చేయండి ఎవ్రీ పార్ట్ ఎవ్రీథింగ్స్ లో ప్రభా మీరు మాకు సహాయపడని ప్రభావ ఇంకా స్థితం నీకు వెళ్ళాలంటండి దేవ ఇంకా నాని బిడ్డలు ఉంటే ప్రభావ వాళ్ళందరినీ కూడా ప్రభావ నీసానికి ప్రభా మళ్ళీ ఎంతోమంది ప్రభా తెలియని ప్రభా సువాత ప్రకటిస్తున్న ప్రభా అడవి ప్రాంతంలో వారికి ప్రొటెక్షన్ దాయించిన ప్రభావ వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా కానీ ప్రభా అది వారికి స్వాధీనం కావాలా ప్రభావ దేవాయిచు అభిషేకించి ఇంకా నీసేలో వాడుకునే ప్రభా దేవ అనేక ఆత్మని సన్నిధి నడిపించలేక ప్రభావ వారిని దీవించి ఆశ్చర్యం నింపండి ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాల ప్రభావ మీ యొక్క చాలా త్వరలో ఉంది కాబట్టి ప్రభా ఒక్కొక్క బిడ్డ రక్షణ తీసుకోవాలి ప్రభావ దేవ ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఒక్క ఆత్మ ప్రభావ దృష్టించి వారిని కాపాడండి ప్రభావితం నీకుండీ దేవ ఏ ప్రభావ ప్రతి బిడ్డ మీ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ పరిశుద్ధ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ బ్రదర్ని మీద తాకి ముటి స్వస్థండి తను చేసే ప్రతి ఒక్క పనులలో మీరు దీవించి ఆశ్చర్యంతనిపండి ప్రభా ఆ బ్రదర్ ప్రభా ఇంకా ప్రభావ మీరు నూతన బలము శక్తి చేత నీపని ప్రభాని యొక్క అనేకలు ఇంకా ప్రకటించే ప్రభా ఒక్కొక్క ఆత్మ ప్రభా సన్నిధిని నడిపించాల ప్రభా ఆ దీవించి ఆశ్రయించే నీపండి తన బాణ్యాకి ముఖ్య స్వస్థపరచండి తన సంపూర్ణమైన ఆరోగ్యం దాయించిన ప్రభావ తన చదువుతున్న ప్రభాని కష్టం తోడించిన ప్రభావ పిల్లల భవిష్యత్తు మీద మీద దీవించండి తల్లిదండ్రులకు లోబడి జీవించాలా వాళ్ళు చదివేది ఏది చక్కటి మేమంట పవర్ వారికి దాచిన ప్రభా ముఖ్యంగా ప్రభా చిన్నతనం నుంచి ప్రభావిని స్థుతించి ఆరాధించే దాచిన ప్రభావ సృష్టికర్తకే వారు ఆరాధించాల ప్రభాసి అమరణీక స్తౌతం నీకే ఉన్న దేవాదేవి ప్రదర్ని జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ కి కూడా ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయించే ప్రభావ బ్రదర్ చేసే ప్రతి ఒక్క పనులను ఉండి నడిపించే ప్రభావ తనకు కావాల్సిన అవసరం ప్రభా మీ తీర్చని ప్రభా తనకి మంచి జాబ్నిదాయించండి దేవ తన భార్య కూడా మీ తాకి ముట్టి స్వస్థపరచండి తను కూడా అభిషేకించి ప్రభాని సేవలు వాడుకోండి ఇద్దరు మధ్య సమాధానం దాయించిన ప్రభావ బాబు భవిష్యత్తు మీ దీవించని ప్రభావ ఆశీర్వదించని ప్రభావ దేవా ఏసు ప్రభా అలాగే ప్రభా చంద్రశేఖర్ అయిన రవి బ్రదర్ ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మరి సిస్టర్ ని కూడా మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డ అక్కడికి జాబ్ మీద ఇచ్చింది ప్రభా వారందరూ కూడా ప్రభా నీ నీ సన్నిధిలో ఉండాలి ప్రభా ఇంకా రాని బిడ్డలు అందరినీ మీరు రప్పించని ప్రభా దేవా ప్రతి అభిషేకించని నీ సేవలు వాడుకున్న ప్రభా మళ్ళీ నీ ఒక అక్కడికి మందిని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండి ఆమె పరిశుద్ధుడ ప్రేమ తండ్రి గొప్ప రాజా గొప్ప పని పాదం పొందనాలి తండ్రి ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాల రాజా ఎస్ఐ ఆ మధ్యకాలం వాక్యము నాయనసేసే ప్రభా మరో దయాలకు తగ్గట్టు నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి నాయనేశ్వర ప్రభా ఎస్ఐ వాక్యం చెప్పిన పెద్దని దీవించి ఆస్వాదించండి ప్రభావ తండ్రి మనిషి ప్రభావం లేకుండా ప్రభా మీరు ఎంచుకున్న మనిషిని తండ్రి ప్రభా అధికారం ఇచ్చి నాయనసే ప్రభ మీరు అధికారం ఇచ్చి భూమి పరిపాలించమని చెప్పినారు తండ్రి నాయన ప్రభ మరి ప్రభా మేము నీకు నీ యొక్క పాత్రగా ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము మేము విరిగిపోయిన పాత్రగా కాకుండా ప్రభా ఎస్ వెలుగు ఒక పాత్రగా ఉండేటట్టు మాకు సాయంత ఇచ్చాను ప్రభా మా వాళ్ళు నేను అనేకులకు నేను వేసే ప్రభా చీకట్లో ఉన్న వారికి నేను వెలుగు నింపి నేనేసే ప్రభా నీ దగ్గరకు తెచ్చినట్టు మార్గం చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ అయ్యా నీకు విధేత చూపించి నేనే ప్రభా మాకు శాంత ఇచ్చామని కోరైంది తండ్రి ప్రభా ప్రతి కోసం ప్రార్థన తండ్రి ప్రభా ఎవరైతే ఎక్కడైతేనే ప్రభు అనే వాళ్ళని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి నేను వేసే ప్రభ నీకు ప్రేమ నీ కృప చూపించి నాయన ఏసేప్రభ నీ వాక్యం పట్ల మాట్లాడినందుకు నీకు కొందనాలి తండ్రి నాయనేశ్వర మంచి ప్రభావం ఏది జరగదు తండ్రి ప్రభా ఎసే మాకు అసాధ్యం లేదు నానేసరప్రభ అన్ని సాధ్యాలు చేస్తున్న తండ్రి నాయనేస మమ్మల్ని ఎంచుకుని ప్రభా అనేక క్రియాలు చేసిన తండ్రి ప్రభా నా మేము కష్టపడాలి తండ్రి ప్రభా ఇష్టపడి నాయన ఏసే ప్రభా నీ యొక్క వాక్యం నుంచి కష్టపడుతూ నాయన ఎసే ప్రభా వాక్యం ప్రపంచానికి తెలియపరచాలని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఏసేప్రభ మీరు సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా మాలో పాప జీవితం తొలగించి నాయనేసప్రభ నీ యొక్క వెలుగు నింపి ఇతరులకు వెలుగు వెలుగు వారికి వృత్తి చీకట్లో ఉన్న వారికి నేను వేసే ప్రభా నింపాలని కోరుకుంటున్నాను తండ్రి ప్రభా మమ్మల్ని ఎంచుకున్నందుకు వందనాలి తండ్రి నేను వేసే ప్రభా మరు చెప్పిన బ్రదర్ కుటుంబం శాంతి సమాధానం దేండి ప్రభా మరి ప్రతి ఒక్క ఆన్లైన్లో ప్రతి ఒక్క బిడ్డలకు నైన్ వేసే ప్రాంతం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ ఏసయ్యా మరి ఒక ప్రారంభించాక పపిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన ప్రేమ శాంతి సమాధానము నడిపింపు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆన్లైన్ లో ప్రతి ఒక్క బిడ్డకు కిబిపు ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలం తోడైండుగాక ఆమెన్ Amen Amen lord, lord, lord. Lord, praise the lord anna praise the lord brother praise the lord anna like praise the lord praise brother praise brother praise the lord praise the lord